పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏ నిందనాలు ప్రభాన తండ్రి నిక్కే స్థుతులు స్తోత్రములు ప్రభావి గడిచిన కాలమంతా తండ్రిని కృపలు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు దివారాత్రంలోని కంటి పాప వల్లే కాచి కాపాడి దినముకు నూతనమైన కృప నూతనమైన శక్తి బలం నీకు వందనాలు స్థుతులు స్తోత్రముల తండ్రి సమస్త మహిమ గణత ప్రభావములు తండ్రి నీకే యుగ యుగంలో కలుగును గాక హుయ నా దేవాణా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థూ తీస్తారు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా అవును ప్రభా ఇక్కడ మేము గుమి కోడి మా మధ్యలో నువ్వు రావాలో ప్రభా మా మధ్యలో మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా అలాగే ప్రభా ఎవరైతే ఈ ఆన్లైన్ పేరులో పార్టిసిపేట్ చేయలేదో ప్రభా తండ్రి ప్రియులు వాళ్ళందరూ ఆ చేయలేకుండా మీరే సహాయం దయచేయండి ఆయన రానని వాళ్ళు కూడా తండ్రి మీరే జ్ఞాపం చేసుకొని వాళ్ళకి మీరు తోడుగా సహాయకుడిగా ఉండండి ఈ జరిగే ఆరాధన అంతట్లో తండ్రి మీరే మాకు సహాయం దయచేసి మీకు ఆయన మహిమకరంగా జరిగించేలాగునా ఆయన మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ నజరేడ్ అయిన యేసు ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ మేన్ ఆ సార్ పాట పాడండి దీని వాయిస్ బాగా బ్రేక్ అవుతున్నట్టు ఉంది కదా వినిపిస్తుంది వినిపిస్తుంది ఒక్కోసారి వినిపించింది కానీ కట్ అయింది డబల్ సౌండ్ లాగా వినిపించింది అన్నట్టు డబల్ సౌండ్ లాగా వినిపిస్తుందాగెట్ పాట పాడం పాట పాడండి పాట పాడం ఆరాధి దేవాణి దిన మెల్లని తీసింటు ఆరా దింతు దేవాని దినీతి పుణ్య ఆ రాధనా ఆ రాధనా ఆ నికే ఆరాధనా నీకే నీకే స్తారాధనా నీకే స్థుతి ఆరాధనా ఆరాధితున్నే దినల్లనే కీర్తి వేకువాణి నేపాడు స్తిగానముల్ చేసే దానో వేకువాణి నేపాడు స్తుల్ చేదను చినిమండల సీతారతో నిన్ను గలపరచి కొనియాడెదను తిరిమండల సీతారతో నిన్ను గలపరుచి కొనియాడెదను నీకే నికే స్థుతి ఆరాధనా నీకే నీకేస్త ఆరాధన ఆరాధితు దేవాని దినే కీర్తింతు నీలులేక ఉన్నావు రే చెప్పు వలనే నా ప్రాణము నీలులేకీ ఉన్నావు దేశము వలనే నా ప్రాణము నీ కొరకై కృష్ణ ఉన్నది దేవాని చూడాలని నీ కృష్ణ ఉన్నది దేవాణి నీ చూడాలని నీకే నీకే స్థుతి ఆరాధన నీకే రాధన ఆరాధించు దేవాని దినీర్తి దినమల్లని కీర్తింటు అలే పేరుట మీ అందరికీ నా శుభవందనములు మనం చిన్నగా ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యాన్ని ధ్యానిద్దాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏసయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో నా తండ్రిని యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా నీ మీ స్వరం మాట్లాడు ప్రభ నాయనా తండ్రి మా ఆలోచనలను మా తలంపలను అన్ని కొట్టివేసి ప్రభా నీ యొక్క జ్ఞానంతో ప్రభాని యొక్క అభిషేకంతో నాయన ఆ తండ్రి నా స్థానంలో మీరుంటే ఎట్లా వాక్యాన్ని ప్రకటిస్తారు ప్రభా ఆ రీతిగా నేను వాక్యాన్ని ప్రకటించాలా కాబట్టి మీరే సహాయకుడు మీరే నమ్మదగిన దేవుడు ప్రభ కాబట్టి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభ నా నోటి మాటలే నీ మాటలు రావాలా ప్రభా కాబట్టి వాక్యాన్ని దానించబోతుండగా నీవే మాతో మాట్లాడి నేను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ మీన్ ఇక్కడ మనం వాక్యంలోకి వెళ్తే యోహోను సువార్త పదిహేను అధ్యాయంలో ఒకటో వచ్చినము ఇక్కడ ఏముందంటే నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు కదా మన ప్రభువే వ్యవసాయకుడు ఆయన ఏం చేస్తాడు వ్యవసాయకుడు పని ఏంటంటే మంచిగా భూమిని అది ఎంత గట్టి నెలైనా ఏ నెలైనా మంచిగా దాన్ని దున్నుతాడు కదా ఆ దున్న దానికి నీళ్లు పెడతాడు నీళ్లు పెట్టిన తర్వాత అక్కడ విత్తనం వేస్తాడు అప్పుడు విత్తనం ఏం చేస్తుంది మొలకెత్తుతుంది అది ఒక పళ్లిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ప్రభువే మనకి వ్యవసాయికుడు కాబట్టి ఆయన నిజమైన ద్రాక్ష వల్లిని నేను అంటే చూడండి ద్రాక్ష చెట్టు చూస్తే దానికి తీగలు ఉంటాయి కదా కాబట్టి ఆ చెట్టు మన ప్రభు అయినప్పుడు మనమంతా ఆయనలో అంటుకట్టబడితే మనం కూడా ఆ చెట్టు నుండి వచ్చిన ఒక తీగలాగా కాబట్టి మన ప్రభువే నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు ఇక్కడ రెండో వచనంలో ఏముందంటే నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను కదా వ్యవసాయకుడు ఏం చేస్తాడు చూడండి కాచుకొని ఉంటాడు కష్టపడి భూమిని అంతా దున్నిన తర్వాత తర్వాత ఏం చేస్తాడు ఆ భూమికి నీళ్లు పెడతాడు నీళ్లు పెట్టిన తర్వాత ఆ విత్తనం వేస్తాడు ఆ విత్తనం వేసిన చెట్టు మొలకెత్తుంది మొలకెత్తే అది పెద్దగా అయిపోయి కానీ ఈ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే ఆ చెట్టు నుంచి ఏం ఆశిస్తాడంటే ఫలాలు ఆశిస్తాడు కదా కాబట్టి ఇది చూడండి ఆ వ్యవసాయకుడు ఆ చెట్టు నుంచి ఫలాలు చూసి చూసి చూసి చూసి ఏం చేస్తాడు ఇంకా దీని పరిస్థితి ఇంతే ఇంకా ఇది అవధాని ఎందుకు చేస్తాడు చెట్టుని కొట్టివేస్తాడు కదా కాబట్టి నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను కాబట్టి ఒక వ్యవసాయకుడు ఎట్లా పనికిరాని అంతా ఆయన కత్ర చూడండి మనం ఊరంలో చూస్తే కొన్ని చెట్లకి ఎక్కువ హైట్ గా ఉంటే వాటిని కట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం దేవునిలో ఉండకపోతే ఆయన ఏం చేస్తాడంటే ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఎందుకంటే ఆయన వ్యవసాయకుడు చూసిండు దాని కొరకు అది ఫలిస్తదా అని ఫలాలు కానీ చూసి చూసి చూసి కానీ అది ఫలించలేదు అందుకే చూడండి చాలా మంది వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్న అట్లానే ఉంటారు ఎంత కాలమైనా కానీ వాళ్ళలో ఏమాత్రం మార్పు రాదు కానీ ఎందుకు దేవుడు ఆయన ఎందుకు దీర్ఘశాంతము కలిగి మారు మనసు కలిగి ఆయన ఎంతో ఓపికతో ఓర్పుతో ఆయన ఉన్నాడంటే అందరూ మారు మనసు పొందాలనే కదా మన ప్రభువు రాకడ కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి ఆయన నీ కొరకు ఆయన ఎంతో దీర్ఘశాంతంతో ఓపికతో ఉన్నప్పుడు నీ జీవితం మన జీవితాల్లో మార్పు రాకపోతే మనలో పలింప రాకపోతే కదా ఈ వ్యవసాయం కాబట్టి పలించు ఎక్కువగా పలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను కాబట్టి ఇక్కడ ఫలించే తీగ ఉంది ఫలించని తీగ ఉంది ఫలించే తీగలో కొన్ని అంటే ఈ ఫలించలేని కొన్ని తీగలు ఏంటంటే ఐక విచారాల వల్ల తిండి వల్ల మొత్తులైపోతారు పైకి భక్తి ఉంటది కానీ వీళ్ళు ఫలింపు ఉండదు అంటే వీళ్ళకి అన్ని తెలుసు దేవుడు తెలుసు వాక్యం తెలుసు పరిశుద్ధాత్మ అంటే తెలుసు ఆయన సేవ అంటే ఏందో తెలుసు కానీ అన్ని వస్తాయి కానీ ఈ తీగ ఏంటంటే ఫలించలేదు అన్నట్టు ఒక తీగ ఏమో అస్సలు ఫలించదంటే దాని నుంచి ఏమీ రావు ఒక తీగ ఫలిస్తుంది ఆ తీగలో కూడా కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం మన పరిస్థితిని దేవుడి దగ్గర మనం ఆలోచించుకోవాలా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఈరోజు నువ్వు ఫలించే తీగలాగా ఉన్నావా ఫలింపని తీగలాగా ఉన్నావా ఫలించే తీగలో పనికిరాని తీగలా ఆ తీగలో నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు కాబట్టి మనల్ అయితే ప్రభుత్వ ఫలి కదా మనం ఫలిస్తే వస్తాయి కాబట్టి ఈరోజు మనం ఫలించడం అంటే ఫలాలు ఏం చేస్తాయి ఒక చెట్టు ఫలిస్తే ఆ ఫలాలు ఏం చేస్తాయి ఒక మనిషికి ఆకలి తీరుస్తాయి కదా ఈ రోజు కూడా వాక్యమైన విత్తనం లేక మనుషులంతా ఆకలితోనే అలమటిస్తున్నారు కాబట్టి ను ఫలిస్తే నీ నుంచి ఫలాలు వస్తే నువ్వేం చేస్తావు వాళ్ళకి ఆహారం అయితే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తుందంటే మనం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన ప్రయాసము మన పట్ల మనం ఫలించాలని కాబట్టి ఆయనలో మనం ఫలించకపోతే చూడండి ఆయన ఏం చేస్తాడంట మనల్ని తీసి పారవేయను కాబట్టి యోహోను స్వార్తలో పదిహేనో అధ్యాయంలో మూడో వచనంలో నేను మీతో చెప్పిన మాటను బట్టు మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాటలు మనకి చెప్తుండంటే మనం ఫలించాలని కదా మనకి ఎందుకు ఆయన రక్షణలోకి నడిపించుకోవాలా పాపుల మహిమ మనల్ని ఆయన తట్టు ఆకర్షింపు చేసుకున్నాడు చూడండి ఆయన పరిశుద్ధాత్మను అభిషేకంగా నీకు ఇచ్చాడు ఆయన వరాలే నీకు ఇచ్చాడు ఆయన నీకు సమృద్ధిగా నీకు ఇస్తే నువ్వేం చేయాలా ఫలించాలా లేదా మనమంతా ఆయన మహిమని లోకమంతా ప్రకటించాలా లేదా కాబట్టి ఆయన అన్నీ నీకు ధారాళముగా ఇస్తే కానీ నువ్వు అన్నీ ఉండి కూడా మన జీవితాల్లో ఫలింపు లేదు కదా నువ్వు ఎప్పుడు ఫలిస్తావో తెలుసా అనేక ఆత్మలను మనం కన్నప్పుడే మనం ఫలించినట్టు కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే ఆయన పక్షపాతి గల్లా దేవుడు కాదు చూడండి ఆయన కష్టపడే నేలను దున్నుకుంటాడు కదా కష్టపడే విత్తనం వేస్తాడు కష్టపడే జీవం పెడతాడు ఆ చెట్టు ఆయన ఎంతగానో ఈ లోకానుసారంగా ఒక రైతు చూస్తే ఎంతగా దాని కొరకు ప్రయాసపడితే మనల్ జీవితాలు కూడా మూడు జీవితాలే కదా ప్రభువు లేనప్పుడు కానీ అలాంటి మన జీవితాలను ఆయన ఎట్లా సరిచేసి ఆయన ఎవరికి ఇవని జ్ఞానం మనకిచ్చి అన్ని ఇచ్చి మనల్ని ఫలించమని చెప్తే ఈ రోజు మనం ఫలించలేకపోతున్నామంటే ఒక దినం వస్తే ఆయన మన తీగలను కూడా ఆయన తీసి పారవేస్తాడు కాబట్టి మనం ఫలించాలనే దేవుడి ప్రయాసం నువ్వు ఫలిస్తేనే కదా ఇక్కడ నాలుగో వచనంలో నా ఎందు నిలిచియుండు మీ ఎందు నేను నిలిచిందును కాబట్టి ఆయన ఎందు నువ్వు నిలిచి ఉండడం అంటే చదా యేసుక్రీస్తు దేవుడే నిజమైన దేవుడని మనం నమ్ముకున్నాము నమ్ముకున్నాక మనం ఎట్లా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలా కదా ఆయన ఆజ్ఞలు ఏం చెప్తాయి కాబట్టి ఆయన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు కాబట్టి మనం పొరుగువారిని ప్రేమిస్తే కదా ఈరోజు పొరుగు వాళ్ళంతా నశించిపోతున్నారా లేదా దేవుడు జ్ఞానం లేక వాళ్ళ ఆత్మలు నశించిపోతున్నాయా లేదా కాబట్టి నువ్వు నిజంగా ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే ఎవరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు కాబట్టి ఆయన ప్రయాసము అదే కాబట్టి ఆయన రాకడా మనకు ఆలస్యం అవుతుంది కాబట్టి ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారు కాబట్టి వాళ్ళందరి కొరకు మనం ప్రయాస కాబట్టి ఆయన ఆజ్ఞల చొప్పున నువ్వు నడుచుకోవాలంటే ఆయన ఆజ్ఞ నిన్నువలని పొరుగు వారిని ప్రేమించాలా తర్వాత నువ్వేం చేయాలా అనేకులను నజరేడైన ఏసుక్రీస్తు నామంలో రక్షణ ఇవ్వాలా అనేకులను మనం శిష్యులుగా చేయాలా కదా ఇవన్నీ ఆయన ఆజ్ఞలే కాబట్టి ఈరోజు ఆ ఆజ్ఞలను లేకపోతే ఆయన ఒకటే అన్నాడు నా ఎందును నిలిచియుండు మీ ఎందును నేను నిలిచియుందును కాబట్టి ఈ రోజు దేవుడు నీ ఎందు నిలవాలంటే నువ్వు ఫలించాలా ఫలించడం అంటే చూడండి ఆయన ఆజ్ఞ ఏందో ఆజ్ఞ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళిపోవాలా కదా ఎందుకు మనకి దేవుడు ఇంత జ్ఞానం ఇవ్వాలా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఇవ్వాలా ఎవరికి తెలియని ఎన్నో మరుగైన విషయాలు ఎన్నో ఆత్మీసత్యాలు నీకు బయలుపరచాలా ఇవన్నీ ఎందుకు నీకు బయలుపరుస్తుండంటే నిన్ను ఎట్లయితే నువ్వు ఫలిస్తావో అనేకులను కూడా నువ్వు ఫలించాలి కదా కాబట్టి దేవుడు మనం ఫలించాలనే ప్రయాసపడుతుండడు కాబట్టి ఆయన ఎందు మనం నిలిచి ఉంటేనే మన ఎందు ఆయన నిలిచి ఇందును తీగ ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగో ఫలింపదో అలాగూ నా ఎందే నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు కాబట్టి ఒక తీగ ఆ చెట్టులో ఉంటేనే ఆ తీగకి జీవం ఉంటది కదా ఆ చెట్టుకున్న ప్రాణం ఏందో ఆ ప్రాణము ఆ జీవము ఆ యొక్క చెట్టుకు ఏదైతే కొమ్మ ఉండొచ్చు తీగ వచ్చు దానికి కూడా జీవం ఉంటుంది కాబట్టి అది కూడా ఫలిస్తుంది ఎప్పుడైతే ఆ కొమ్మ నుంచి ఆ తీగ బయట పడితే దాంట్లో జీవం ఉండదు కాబట్టి ఈరోజు అందరూ పైకి భక్తి పరులాగా ఉంటారు కానీ లోపల శక్తి లేదు ఎందుకంటే యేసుప్రభులో ఇల్లు లేరు ఆంగిల్ లో ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటారు కదా వీళ్ళు ఫలిస్తారు ఈరోజు ఎందుకు అందరూ ఫలించలేకపోతున్నారంటే చూడండి ఈ మన తీగ దేవునిలో లేదు కాబట్టి అలాగో నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు నువ్వు ఫలించాలన్నా కదా ఏవైనా జరగాలన్నా ఒక దేవుడు మన పక్షాన్ని ఉంటేనే తప్ప మనం ఏమీ చేయలేం కదా ఒక మనిషి ఆకర్షింపబడాలన్నా మనకి దేవుని సహాయం కావాలా ఒక మనిషి స్వస్థత పొందాలన్నా దేవుడి సహాయం కావాలా ఒక మనిషి మారు పొందాలన్నా దేవుని సహాయం కావాలా ఎందుకంటే ఈ లోకంలో మనం ఏది చేయాలన్నా దేవుని సహాయం కావాలా కాబట్టి ఆయన సహాయం తీసుకుంటే మనము ఆయన మాట ప్రకారం మనం వింటే ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్తేనే మనం ఈరోజు ఫలించగలం అది సేవ అయినా ఉద్యోగమైనా కుటుంబంలో అయినా ఎక్కడైనా ఏ పరిస్థితి అయినా నీ జీవితం ఫలించాలంటే నువ్వు ఎట్లా ఉండాలా దేవుడి పక్షాన నువ్వు నిలిచి ఉండాలా కాబట్టి ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుడునో నేను ఎవని ఎందు నిలిచి ఇందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కదా దేవుడి తలంపు దేవుని చిత్తమైంది మనం వెళ్ళి సువార్తని ప్రకటించాల కానీ మనం ఏం చేస్తున్నాం అనేక భారాలు అనేక మన నెత్తి మీద ఆ భారాలు మోపుకొని మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే మనం ఫలించలేకపోతున్నాం ఫలించే తీగ కానీ అది కూడా ఫలించలేని తీగలాగా అయిపోతుంది ఎందుకంటే దేవుని వాక్యం తెలుసు అన్ని తెలిసినా తీగలు కూడా ఫలించట్లేదు కాబట్టి ఎందుకు దేవుడు అంటే ఆయనకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేము కదా దేవుడికి దూరంగా ఉండి మనం ఏం చేయగలం ఆయన ఎప్పుడైతే ఆయన మనకి చూపించిన మార్గం ఉందో త్రోవ ఉందో దానిని పట్టుకుంటూ పోతేనే మనం ఏదైనా ముందుకు కదా అబ్రహాముని దేవుడు పిలిచిండు ఆయన తనకున్న అన్ని విడిచిపెట్టి ఏమీ లేని పట్టణ ఒక స్వరం ద్వారా ఆయన ఎంతో నమ్మకం పెట్టి ఆయన దగ్గరికి వచ్చాడు తర్వాత ఆయనకి బిడ్డలు లేకపోతే ఆయన ఆకాశాన్ని చూపించి ఇంతకన్నా ఎక్కువ బిడ్డలు ఆడతారంటే అబ్రహాము ఫలించండా లేదా కదా ఈరోజు మనం కూడా సేవలో ఒక అడుగు ముందుకేసి వెళ్లితే ఆయన మాటకి లోబడి అప్పుడు మనలో ఫలింపు మనం వెళ్ళకుండా అక్కడే ఉండి అనేక ఐక్య విచారాలతో అనేక ఆలోచనలతో మనం ఉంటే మనం ఎక్కడికి ముందుకు వెళ్ళలేము కాబట్టి ఎందుకు దేవుడి మాట చెప్తుందంటే ఆయన ఎందు మనం నిలిచి ఉంటేనే కాబట్టి ఆయన ఎందు నిలిచి ఉన్నవాడే బహుగా ఫలిస్తాడు అది ఏ విషయంలో అయినా సేవలో అద్భుతాలు జరగాలన్నా ఆశ్చర్య జరగాలగలన్నా ఎవరు చేయాలన్నీ దేవుడే చేయాల మనం మంచిగా దేవుని వాక్యము మంచిగా అర్థమయ్యేలాగా మనుషులకి దాన్ని వివరించి దాని గూడ అర్థం చెప్పాలన్నా దానికి దేవుడి సహాయమే కావాలి కదా ఎందుకంటే బుద్ధి జ్ఞానములు అన్ని సర్వసంపదలు ఆయనవే కదా ఈ లోకంలో ఏ విషయంలోనన్నా మనం ఫలించాలంటే అన్ని విషయాల్లో మనకి దేవుని సహాయం కావాలా కాబట్టి ఆయన ఒకటే చెప్తుంది ఏంటంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ ఫలించలేం కదా కాబట్టి ఒకటే అంటూ ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును కాబట్టి ఎందుకు అనేకుల్లో ఒకప్పుడు మంచిగా వెలిగింపబడిన వాళ్ళు ఒకప్పుడు మంచిగా భీకరంగా శువార్థ ప్రకటించిన వాళ్ళు ఒకప్పుడు దేవుళ్ళ గొప్పగా ఉన్న వాళ్ళంతా ఈ దినం ఎందుకు ఎండిపోయినా జీవితాల్లోగా అయిపోయినాయి అంటే వీళ్ళు ఎవరి నుంచి తొలగిపోయినారు దేవుడి కదా ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం పాపం వలన వచ్చే జీతం ఏంది మరణం కాబట్టి దేవుడు ఒకటే చెప్తుండు ఆయన ఎందు నిలిచి ఉంటేనే ఎందుకంటే మన ప్రభువులోనే నిత్య జీవం ఉంది ఒక మొక్క ఉండి ఆ మొత్తను నీళ్లు పోయకుండా ఎంత నెలలో పెడితే దానికి జీవం లేకపోతే అది ఎట్లా బ్రతుకుతుంది ఈరోజు మనుషులంతా బ్రతకాలంటే ఒక యేసు ప్రభుయే గల దేవుడు కదా ఆయనని విడిచిపెడితే ఎట్లా బ్రతుకుతారు కాబట్టి జీవితాలన్నీ ఎండిపోయినా తీగలాగా అయిపోయినాయి కాబట్టి ఎందుకు దేవుడు మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు అవి కాలిపోవును కాబట్టి మనం అగ్నిలో పోకూడదనే కదా మనం నశించి పోకూడదనే కదా ఆయన లోకానికి వచ్చి మనకు నిత్య సమృద్ధిగా ఇచ్చాడు పాడైపోయిన పతనమైపోయిన మన జీవితాలను మరణంలోకి పోవలసిన మనల్ని ఆయన తన రక్తంలోకి కడిగి తన పా చూడండి ఇంత ప్రాయాసపడి దేవుడు మనల్ని ఫలించమంటే ఈ రోజు మనం ఫలించలేక మోడు జీవితాలు ఎండిపోయిన తీగల్లాగా మన జీవితాలు అయినాయంటే ఆయన ఎందు నిలిచి ఉండకపోతే నీ ఎందు ఆయన నిలవకపోతే ఈ లోకంలో ఉన్నది ఎవరు కాబట్టే వాడి చేతిలో చిక్కిపోతే కాబట్టే వాడు నిన్ను డైరెక్ట్ గా ఎట్లాగైనా అటెంప్ట్ చేయగలుగుతాడు కదా కాబట్టి దేవుడు ఒకటే మనకు చెప్తుంది మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడను కదా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రిని ఆయననే తండ్రి మనకు తెలుసు కదా ఆయన వచ్చి బహుగా ఫలించుందా లేదా రోగులను స్వస్థపరచలేదా దయ్యాలను వెళ్ళగొట్టలేదా అనేకులని ఆయన శిష్యులుగా చేసి అనేకులకి సువార్థని చూడండి ఆయన అనేక ప్రాంతాలు తిరిగి సువార్థని ప్రకటించలేదా కాబట్టి మనము కూడా ఎప్పుడైతే అట్లా చేసినప్పుడే మన తండ్రి మహిమ పరచబడతాడు కదా నశించిపోతున్న వాళ్ళంతా రక్షణ పొందాలన్నా రోగులు స్వస్థపడాలన్నా దయ్యాలతో పీడింపబడుతున్న వాళ్ళు వాటి నుంచి విడుదల పొందాలన్నా ను వెళితేనే నేను వెళితేనే మనం వెళితేనే కదా కదా ఎందుకంటే నువ్వు ఫలించిన తీగవి నువ్వు బహుగా ఫలించాలి కదా కాబట్టి నువ్వు ఫలించిన తీగవి నువ్వు ఎండిపోతున్నావు అంటే దేవుని పక్షాన నిలువ ఎందుకంటే నీ ఆలోచనలు నీ తలంపలు నీ జ్ఞానంతో నువ్వు వెళితే అది దేవుడికి చిత్తం కానే కాదు కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవుడి మీద ఆధారపడాల కాబట్టి ఒకటే మనం బహుగా పలించటమే మనం బహుగా పలించడం అంటే ఈ లోకస్తులాగా మంచి ఇల్లులు కారులు అవి దేవుడు ఇస్తడేమో కానీ మనం అనేకులను దేవుడిలోకి నడిపించడమే మనం బహుగా ఫలించడం కదా అనేకులు ఎట్లా ఉన్నారు రోగాలతో సతమతమైపోతున్నారు దయ్యాలతో పీడింపబడుతున్నారు ఎందుకంటే వాళ్ళంతా భక్తి ఉంది కానీ లోపల శక్తి లేదు ఎందుకంటే మనుషుల్లో శక్తి ఎప్పుడు వస్తుంది ఈ జీవం వాక్యం వాళ్ళ హృదయాలకు వెళ్ళినప్పుడే అది నాటబడినప్పుడే కదా కాబట్టి మనం వ్యవసాయకులమైన మనం ఏం చేయాలా ఆ విత్తనాలు చల్లుకుంటా పోవాలా లేదా అవి పడుతుంటాయి ఒకటి రాతి నేల మీద మొంల తీగల మీద కానీ మొదట మనం విత్తనం అయితే చల్లాలా తర్వాత కడవరి వర్షాన్ని కురిపించేది ఆయనే వాటికి జీవం ఇచ్చేది ఆయననే కాబట్టి మనము మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును కాబట్టే మనము అనేకుల్లో మనం ఫలించాలా ఈ లోకంలో ఫలించడం అంటే చూడండి అనేకులను మనము దేవుల్లోకి నడిపిస్తే మన తండ్రికి మహిమ వస్తుందా లేదా అనేకులు నశించిపోతున్న వాళ్ళంతా రక్షణలోకి వస్తే అనేకుల్లో సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళ సమస్యల నుంచి విడిపింపబడితే రోగాలతో కానీ కాబట్టి దేవునికి మహిమ వస్తుందా లేదా వాళ్ళంతా గొప్ప సాక్ష్యం చెబితే అది ఎవరికి మహిమ తండ్రికే కదా కాబట్టి ఆ రీతిగా మనం ఫలించాలా ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు కాబట్టి మనం ఫలించినప్పుడే దేవుని శిష్యులు అగుతాం ఎందుకు మనకి ఎంత జ్ఞానం ఉండి ఎంత దేవుని సత్యం తెలిసి కూడా నువ్వు ఒక్క ఆత్మకు కూడా రక్షణ ఇవ్వలేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేకపోతే నీకు అంత ఆత్మ ఇచ్చి నీకు అంత జ్ఞానం ఇచ్చి నీకు అంత పరిశుద్ధాత్మ శక్తి ఇస్తే నువ్వేం చేస్తున్నావో దాన్ని వ్యర్థం చేస్తున్నావా లేదా కదా కాబట్టి దేవుడు నిన్ను ఫలించమని ను చెబితే నువ్వేమో ఎండిపోయిన తీగలాగా మోడి బారిన జీవితం లాగా ఉండాలనుకుంటున్నావు కానీ దానికి కారణాలు ఏంటంటే అనేక ఐక కదా కాబట్టి అందుకే మనకు దేవుడు చెప్పిండు మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా విడిచిపెట్టి విశ్వాసం కర్త దాన్ని కొనసాగంటే ఎప్పుడైతే దేవుడిని వైపు చూస్తేనే అప్పుడే కాదు నీకు సహాయం దొరికేది నీ భారాల నుంచి అప్పుడే కానీ మనం ఏం చేస్తాం తెలుసా మన సొంత జ్ఞానం వాడతాం అన్న చెప్పిండు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక యహోవయందు నమ్మిక ఇంచుమన్నం మనము సేవకి వెళ్ళేటప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నెన్నో తలంపులు పెట్టుకుంటాము ఎన్నెన్నో భారాలు పెట్టుకొని పోస్ట్ పనులు చేసుకుంటే నువ్వు ఎట్లా ఫలిస్తావు నువ్వు కాబట్టి నీకు అన్ని ఉండి కూడా అంతే కదా నువ్వు మంచిగా మొక్కలాగా పెరిగినవు పెద్ద చెట్టులాగా ఉన్నావు కానీ నేనుంచి ఒక పండు కూడా రావట్లేదు వ్యవసాయకుడేమో ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాడు నువ్వు ఒకసారైనా ఈ వేట ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయినా నీ నుంచి ఏమన్నా ఫలం వస్తుందని కానీ చూసి చూసి ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడు కొట్టి వేస్తాడు ఈరోజు మన జీవితాలు కూడా దేవుడు కొట్టివేయాలంటే నువ్వు ఫలించాలా కాబట్టి నువ్వు ఫలించాలంటే నువ్వు ఎవరి పక్షాన దేవుడు వైపే చూస్తూ వెళ్తేనే అన్నిటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలవు కుటుంబాన్ని కానీ ఏ సమస్యలైనా బ్యాలెన్స్ చేసుకోగలరు వాటి నుంచి తెలివిగా నువ్వు బయటపడగలవు ఎందుకంటే మన ప్రభువే అన్నిటి నుంచి సహాయకుడు ఆయననే నమ్మినండి ఆయన కాపాడేది ఒక మన ప్రభువే కాబట్టి ఆయన ఒకటే చెప్తుంది ఏంటంటే మనం బహుగా ఫలించాలా నువ్వు ఎప్పుడైతే బహుగా ఫలిస్తావో తండ్రి మహిమ పరచబడతాడు కదా నువ్వు సేవలో బహుగా ఫలించినప్పుడే కదా దేవునికి ఆనందము సంతోషము కదా నువ్వు అట్లా ఫలించాలనే కదా మన ప్రభువే వ్యవసాయకుడు నీ జీవితాన్ని ఎట్లాగా ఉన్న నీ జీవితాన్ని దున్ని నీకు మంచిగా జీవం ఇచ్చి నీకు విత్తనం వేసి మొలకించుకొని ఇప్పుడు పండ్లు కాయమంటే నువ్వు కాయకపోతే ఏమైనా అర్థం ఉంటుందా కాబట్టి మనం ఫలించాలా అనేదే దేవుని చిత్తము నువ్వు ఫలించాలంటే నువ్వు ముందు పరిగెత్తాలి పరిగెత్తేటప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి కదా ఒక కాంపిటీషన్ పెడితే ఇంతమందిలో నేను కొడతానా కొట్టనా అంటే మనం అక్కడే అయిపోతాం కదా మనం ముందుకు పరిగెత్తే కదా కాబట్టి ఇప్పుడు మనం ఎన్నో సమస్యలు చూసి దేవుని సేవలో మనం వెనకేస్తే ఎక్కడ ఉన్న గొంగలి పురుగులాగా మనం అక్కడే ఉండిపోతాం కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగనూ ప్రేమించి కదా మన ప్రభు అలాగనే నన్ను ప్రేమించినప్పుడు నా ప్రేమ ఎందు నిలిచియుండి ఆయన ప్రేమ ఏం చేసింది మనకి కదా ఈ లోకానికి రప్పించిందా లేదా ఆయన ప్రేమ తల్లి గర్భంలో ఆయన సృష్టించబడిందా లేదా ఈ లోకంలో అనేక భారాలు నిందలు అవమానాలు శ్రమలు ఆయన ప్రేమ ఏం చేసింది అన్నిటిని భరించి ఆయన ప్రాణాన్ని కూడా పోగొట్టేలాగా చేసిందా లేదా ఎందుకు ఆ ప్రేమ చేసిందంటే మనల్ని రక్షించుకోవడానికే కదా మన ఆత్మలకు మనకు నిత్య జీవం ఇవ్వడానికే కదా మనమంతా ఆయనతో ఉండాలనే కదా ఆ ప్రేమ అలా చేస్తే ఈరోజు నీలో ఆ ప్రేమ ఉంటే నువ్వు కూడా వెళ్తావా లేదా కాబట్టి ఎందుకు దేవుడు చెబుతుందంటే నా ప్రేమ ఎందు నిలిచి ఆయన ప్రేమ ఎందు మనం నిలిచి ఆయన ప్రేమ నశించిపోతున్న వాళ్ళు కదా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం కలిగి ఆయన ఆలస్యం చేస్తుంది ఈ లోకానికి ఆయన రాకడా కాబట్టి నీలో కూడా ప్రభు కలిగిన ప్రేమ ఉంటే నువ్వు కూడా నశించిపోతున్న వాళ్ళ కొరకు నువ్వు ప్రయాసపడి వెళతావు కాబట్టి పదేనో అధ్యాయంలో పదే వచనంలో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఏడల నా ప్రేమ ఎందు నిలిచి ఉందరు కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం నడుచుకోవాలా ఆయన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని కదా ఇప్పుడు నువ్వు ఎట్లా అయితే దేవుణ్ణిలో మంచిగా అయినావు మంచిగా ఆయన జ్ఞానం పొందుకున్నావు ఆయన పరిశుధాత్మ పొందుకున్నావు ఆయన మేలును రుచి చూసినావు కదా ఆ రుచి కూడా అందరూ చూడాలా లేదా కాబట్టి ఆ ప్రేమ నీలో ఉందా ఈరోజు మన ప్రభువులో ఉంది కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి అందరి కొరకు ఆయన అంతగా తన ప్రాణాన్ని కూడా పెట్టిండు కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం గై చూడండి మనలో ఏముండాలా క్రీస్తు కలిగిన ప్రేమ క్రీస్తు కలిగిన మనసు ఉండాలా క్రీస్తు కలిగిన ప్రేమ ఎన్నిటినైనా సహిస్తుంది ఎన్నిటినైనా భరిస్తుంది కదా క్రీస్తు కలిగిన ప్రేమ ఏం చేస్తుంది అన్నిటిని భరిస్తుంది అన్నిటిని సాగిస్తుంది క్రీస్తు కలిగిన మనసు ఏం చేస్తుంది ఎదుటి వారి పట్ల ప్రేమ చూపిస్తుంది ఎదుటి వారితో సమాధాన పడుతుంది ఎదుటి సంతోషంగా ఉంటది కదా కాబట్టి దేవుడు మనకి చెప్తుంది ఒకటే నా ఆజ్ఞలు మీరు గైకొని నెడల నా ప్రేమ ఎందు నిలిచి ఎందురు మీ ఎందు నా సంతోషము ఉండవలననియో మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు మీ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీ రకంగా కూడా నా ఆజ్ఞ కాబట్టి నువ్వు ప్రేమ చూపిస్తావు సహాయం చేస్తావు ఈ లోకంలో ఈ లోకంలో మనం మనుషులకి ప్రేమ చూపిస్తున్నాము సహాయం చేస్తున్నాం కానీ అన్నిటికన్నా ముఖ్యము వాళ్ళ ఆత్మ ప్రభులోకి రాలేకపోతుంది కదా ఆ ప్రేమ కొరకు మనం ప్రయాసపడాల కదా కాబట్టి అనేకులను ప్రభు రక్షణలోకి నడిపించాల అనేకులను శిష్యులు చేయాల అనేకులకి చూడండి మనుషులంతా ఎట్లా ఉన్నారంటే భయంకరంగా ఉన్న వాళ్ళకి ఆ భయంకరమైన బంధకాల నుంచి వాటి నుంచి విడుదల ఎవరి ప్రేమించుట వలనంటే నా ఆజ్ఞ కాబట్టి చూడండి ఆయన ఆజ్ఞ మనం అందరినీ ప్రేమించాల కాబట్టి అందరి మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు నశించిపోతే మనకు ఇష్టమా కాదు కదా కాబట్టి ఆయన ప్రేమ ఎవరు నశించిపోకూడదనే ఆయన ఈ లోకానికి వచ్చి అన్ని భరించి అన్ని ఆయన సహించి ముందుకు వెళ్ళినప్పుడు అదే క్రీస్తు కలిగిన ప్రేమ క్రీస్తు కలిగిన మనసు మనలో ఉంటే చూడండి మనము కూడా ఆ రీతిగా వెళ్తాం కాబట్టి చూడండి ఇక్కడ ఏముందంటే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో ఏముందంటే ఎందుకు అందరూ బహుగా ఫలించలేకపోతున్నారంటే చూడండి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు వాక్యము ప్రకారము ప్రవర్తించే వారుడే ఉండి కాబట్టి వినువారు మాత్రమే ఉండి కాబట్టి ఈరోజు మనం ఎట్లా ఉన్నాం ఉట్టి వింటున్నాం అంతే ఆ వాక్యం ప్రకారంగా ఎక్కడ ప్రవర్తిస్తున్నాం వాక్యం ప్రకారంగా మన హృదయాలే మార్చుకో మనల్ని మనమే మార్చుకోవట్లేదు ఎక్కంతకాటికి మనము ఏంది ఈ లోకంలో రాజీ పడ్డం సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే నువ్వు ఎట్లా ఫలిస్తావు దేవుళ్ళో కాబట్టి దేవుడు అంటుంది ఏంటంటే మీరు వినువారు మాత్రమే యుండి మిమ్మల్ని మీరు మోస పుచ్చుకోనకుండా కాబట్టి మనం వింటున్నాం దేవుడు మీరు వెళ్ళండి అనేక చోట్ల వెళ్ళి సువార్తని ప్రకటించండి అనేక మనం చెప్పాలా ఒక చోటే ఉండకూడదని మనకు తెలుసు కానీ సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా కానీ నువ్వు ఎక్కడ వేసినా అక్కడే మనం ఉండిపోతే మనం ఎట్లా ఆయనలో బహుగా ఫలించగలుగుతాం కదా కాబట్టి మనం ఉట్టిగా వింటున్నాము కానీ ఒక్క అడుగు కూడా ఆ రీతిగా దేవుడి సహాయం తీసుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అది మోసపుచ్చుకోవడమా కాదా నువ్వు అన్నిటినీ ఎంత కాడికి నువ్వు సమర్థించుకొని నీ యొక్క ఐక్య విచారాలతో నువ్వు వెనక వేసుకుంటా వెనకేసుకుంటా వెనకేసుకుంటా నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళితే ఆ ఇన్ని సంవత్సరాలు నువ్వు ముందుకేసి ఉంటే నువ్వు ఫలించేవాడివా లేదా ఈ సంవత్సరము ఎందుకు రక్షణ పొంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయితే ఇంతవరకు మనం ప్రభు నామంలో ఎవరినన్నా రక్షణ ఇచ్చినామా ఒక్కరినన్నా ఆయనకి శిష్యుల్లాగా అనేక విషయాలు చెప్పి ఒక మంచి సేవకుల్లాగా మనం ఎవరినన్నా తయారు చేసినామా కానీ మనకి అన్ని ప్రభు యొక్క ఆత్మీయ సత్యాలు తెలుసు అన్ని మరుగైన విషయాలు తెలుసు పరిశుద్ధాత్మ అన్ని నీకు తెలుసు కానీ అవి నీ నుంచి బయటకు పోలేకపోతున్నాయంటే నువ్వు ముందుకు వెయ్యట్లేదు ఎందుకంటే నువ్వు వింటున్నావు కానీ నిన్ను నువ్వు నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు నిన్ను నువ్వు సర్ది చెప్పుకుంటే నువ్వు ఫలించలేవు కానీ మన ప్రభు వ్యవసాయకుడు కాబట్టి ఆయన చూసి చూసి చూసి ఆయనలో పలింపని తీగను ఏం చేస్తాడు ఆయన బయట పారవేస్తే ఆ తీగ ఎండిపోతుంది ఈరోజు నువ్వు ఎండిపోవడానికి అయినావంటే అది ఇంకా భయంకరంగా ఉంటది మన ప్రభువులో ఉంటేనే జీవం మనకి కాబట్టి వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండి కాబట్టి వాక్యం ప్రకారంగా ప్రవర్తించడం అంటే ఈ వాక్యం ఎదుటి వారితో సమాధాన పడమంటది ఈరోజు నువ్వు సమాధాన పడుతున్నావా ఎదుటి వారితో ప్రేమగా ఉండమంటది ఎదుటి వారి పట్ల అన్ని విషయాల నువ్వు ఉండమంటే ఈరోజు నువ్వు సమాధానమే లేదు ఎదుటి వారి మీద పేపం లేదు ఎదుటి వారి పట్ల నీ హృదయంలో కాఠిన్యము పగలు ప్రతీకారాలు ద్వేషలు కుళ్ళు కుట్ర అసూయ ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు ఎట్లా బహుగా ఫలిస్తావు నా ఎందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు అన్నాడు ఆయన నువ్వు ఎన్ని కలిగి ఉంటే నువ్వు ఆయన ఎందు నిలిచి ఉన్నావు అంటే నేను కాదా పైకి భక్తి ఉంది కానీ నీ లోపల శక్తి లేదు ఎందుకంటే ఈ వాక్యమే లేదు నీలో ఆ వాక్యం నీలో ఉంటే నీ ప్రవర్తన అంతటా దేవుని దృష్టికి ఎట్లా ఉంటది గొప్పగా ఉంటదా లేదా కాబట్టి వాక్య మనం ప్రవర్తించాలా మనలో ఏదున్నా దేవునికి ఆయాసకరమైంది ఆయన మాట్లాడే దేవుడైనా ఆయన మాట్లాడదలుచుకుంటే ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు ఆయన కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు అయినప్పుడు ఆయన ఎప్పుడైతే నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ మాటలను విన్నప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉండాలా ఆ వాక్యం ప్రకారంగా మనం ముందుకు పోవాలా ఆ వాక్య ప్రకారంగా వెళ్లకుండా నువ్వు మోసపొచ్చుకుంటే నీ జీవితంలో ఫలింపు ఉండదు చూడండి ఇలాగే ఇరవై వచనంలో యాకూ ఒకట్లో ఇరవై వాక్యము వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని కదా వాక్యం వింటున్నారు కానీ ఎట్లా దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్నారంటే ఎవరు ప్రవర్తించట్లేదు కదా కానీ దాని ప్రకారంగా ప్రవర్తించిన కదా తండ్రిని మహిమ పరచగలడు దాని ప్రకారంగా ప్రవర్తించని వాడు తండ్రిని అవమాన పాలు నిందలు పాలు చేయగలడు కదా ఈరోజు మనల్ని చూస్తే అరయో ఆ బ్రదర ఆ బ్రదర చర్చికి వెళ్తాడు ఆ బ్రదర అట్లా ఉంటాడు కానీ అయ్యో ఆయన చాలా దుర్మార్గుడు ఆయన ఎప్పుడు ఈరోజు ఎన్నికల్లో లేరా ఎక్కడ ఉంది ఆయనకి మహిమ నీ ద్వారా నా ద్వారా మనుషుల ద్వారా కదా ఆయన నామమ్మ అవమానపాలు అవ్వట్లేదా ఎందువల్లంటే మన ప్రవర్తన వల్ల ఎందుకంటే గుట్టిగా వాక్యం వింటున్నావు కానీ అది ఎప్పుడన్నా పాటిస్తే నీ ప్రవర్తన అంతా దేవుని దృష్టికి ఉంటది కానీ ఆయనకి మహిమకరంగా వెళ్తుంది కానీ నువ్వు పాటించకపోతే ఎట్లా ఉంటది నీలోనే సమాధానం ఉండదు నీలోనే ప్రేమ ఉండదు ఎదుటి వారికి సహాయపడే హృదయం ఉండదు ఎప్పుడు నీ హృదయమంతా అలా పెట్టుకుంటే నువ్వు పైకి భక్తి పరిడువైతే నువ్వు వ్యర్థుడువా కాదా ఎందుకంటే లోపల శక్తి ఎక్కడుంది నీ హృదయమంతా కాఠిన్యంతో నింపుకుంటే కాబట్టి చూడండి మనుషులందరూ వాక్యం వింటారు పైకి భక్తి ఇరవై గంటలు కూర్చొని ప్రార్థన చేస్తారు వాక్యాలు చెబితే శక్తి ఎక్కడుంది శక్తి లేకపోతే ఎట్లా ఫలిస్తారు శక్తి ఎవరు ఇవ్వాల మన ప్రభువే ఇవ్వాల కదా ఆయన ద్వారానే శక్తి వస్తుంది కాబట్టి మనుషులంతా ఎందుకు బహుగా ఫలించలేకపోతున్నారంటే ఎవరు వాక్యం ప్రకారంగా ప్రవర్తించట్లేదు నేను కూడా కొన్ని విషయాల్లో తప్పిపోతున్నా ఇప్పుడు ఇప్పుడు అన్నిటినీ సరిచేసుకుంటున్నా దేవుడు మాట్లాడేటప్పుడు ఎందుకంటే చూడండి మనం బహుగా ఫలించాలనే దేవుడి ప్రయాస్తం కదా కదా ఎవరికి లేని జ్ఞానము ఎవరికి అర్థం కాని వాక్యాలు ఇవన్నీ మనకి ఎందుకు దేవుడు ఇంత అర్థంగా ఇంత తేటగా ఇంతగా నీ కళ్ళకి చూపిస్తూ వాటిని అంతగా నీకు జ్ఞానం ఇస్తుందంటే అవి లేని వాళ్ళకి ఇవ్వడం కదా ఆ ఇవ్వాలంటే నువ్వు మనం ప్రకటించాలా కదా కానీ ఆ జ్ఞానము అవి నీలోనే పెట్టుకొని నీలోనే ఉంటాయి అది మృతమైపోతే ఆయన నీకు ఇచ్చి కూడా ఏమైనా వ్యర్థం ఉంటుందా కాబట్టి ఎవడైనా నువ్వు వాక్యము విను ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు కాబట్టే చూడండి సేవ చేయాలా మనం సేవ చేయాలా సేవ చేయాలా అనుకుంటున్నాము సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నువ్వు ఎక్కడన్నా గొందలి పొరుగులాగా నీ దాట్లనే కదా కాబట్టి ఎందుకంటే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నావు కానీ దానికి కారణాలు ఎన్నెన్నో చెప్పుకుంటాం మనం కదా నేనేదో ఇప్పుడు వచ్చి ఇక్కడ చెప్తున్నానని నేను ఇట్లా చెప్పట్లేదు ఎందుకు చెప్తున్నానంటే మనము ఎప్పుడైతే అన్నిటి సమస్యలు అప్పుడు ముందుకు గొప్పతనం అబ్రహము అంతా ఉండి విడిచిపెట్టి ఏమీ లేని దగ్గర వచ్చినప్పుడు అబ్రహం దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడు కదా అన్ని అయినాక వస్తానంటే అది వ్యర్థమా కాదా ఇక్కడ ఏమీ లేదు ఈ పట్టణము దేవుని స్వరం విన్నాడు ఇక్కడ అన్ని ఉన్నాయి కానీ అన్ని విడిచిపెట్టి ఏమి లేని దానికడికి లేదా వచ్చిన తర్వాత అబ్రాహాని దేవుడు తన పేరు కూడా అబ్రహాం దేవుడు ఇసాకు యాకో దేవుడు అని ఎందుకు అబ్రహాం అంటే దేవుడికి అంత ఇష్టం అంటే అన్ని ఉండి ఏమి లేని దేవుడు చూపించిన దగ్గరికి వచ్చాడు కదా ఈరోజు నువ్వు అన్ని అన్ని అయిన తర్వాత మనం వెళ్తామంటే అది అవిధేత కాదు కాబట్టి ఆయన ఒకటే చెప్తుండే ఏంటంటే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం కానీ భార్య పోయి భర్తతో సమాధానం పడలేదు భార్య భయంకరంగా ప్రార్థన చేస్తుంది కానీ ప్రార్థనలు పెట్టించుకుంటే నీ భక్తి వ్యర్థమా కాదా ఏమో వచ్చింది శక్తిని ఆశ్రయించలేకపోతే ఎక్కడా వేసినావు బొంగళ పురుగులాగా నీ భర్త గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు సంవత్సరాలు సంవత్సరాలు ఎక్కడొచ్చింది ఫలింపు అంటే ఫలించలేదు కదా అక్కడే ఉన్నావు అట్లనే ఎండిపోతున్నావు నీ జీవితం ఎందుకంటే ఒక్కసారైనా ఆజ్ఞ నువ్వు పాటించినవా పోయి నీ వెళ్ళి నీ భర్తతో సమాధానం పడినావా దేవుడిని సహాయం తీసుకున్నావా సవులు ఎంత భయంకరంగా ఆయన బిడ్డలను హింసిస్తుంటే వాళ్ళు ఎంత భయంకరంగా ప్రార్థన చేస్తే అలాంటి సవులను దేవుడు మార్చలేదా ఈ రోజు నీ భర్తను మార్చడం ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఎక్కడ ఆయన మాట మీద నమ్మకం పెట్టినావు వాక్యం వింటున్నావు కానీ ఎప్పుడన్నా వాక్యాన్ని నువ్వు పట్టుకొని ప్రవర్తించినవా అందుకే నువ్వు భర్త మారాలి మారాలి అని మీరు ప్రార్థన చేస్తున్నారు బాలు ప్రార్థనలు పెట్టించుకున్నావు కానీ ఎప్పుడన్నా నువ్వు ప్రభు యొక్క మనసు ప్రేమ కలిగి నువ్వు వెళ్ళి వాళ్ళని వాక్యం తెలిసినా ఎప్పుడన్నా నువ్వు ఆ రీతిగా అడుగు వేసి ముందుకు పోయినావా ఎట్లా పలిస్తారు దేవుళ్ళ కాబట్టి ఎట్లా ఉంటే అట్లనే ఉండిపోతుంది కదా నీ అవన్న వస్తాం అంతా పోగొట్టుకుంటున్నావు నీ భర్తకు ఉన్న ప్రేమని ఎందుకు నీకొక నీకొక ఆహము కదా ఆహమా కాదు కాబట్టి చూడండి దేవుని భక్తి ఉంది పాటలు పాడతారు మంచిగా వాక్యాలు వింటారు ప్రార్థనలు పెట్టుకుంటారు కానీ ఆ భక్తి చూపిస్తున్నారు ఉట్టిగా వింటారు కానీ ఆ శక్తిని వాడుకోలేకపోతున్నారు కాబట్టి నశించిపోతున్నారు కదా ఎక్కడ ఫలిస్తున్నారు సమాధానం ఎక్కడ ఉంది కాబట్టి ఎందుకు దేవుడు మనకి ఈ మాటలు చెప్తుండంటే ఆయన మాటల మీద మనం నమ్మకం కనపరిచి ఆ మాటను పట్టుకొని మనం ముందుకు పోయినప్పుడే కార్యాలు జరుగుతాయి తప్ప లేదంటే జరగనే జరగదు నువ్వు ఎన్ని ప్రార్థనలు పెట్టించుకో భర్త మారడు నువ్వు మారు ఎందుకంటే నీలోనే ఆయన వాక్యము లేదు నీలోనే ఆయన మాటలు నీ హృదయంలో లేదు నువ్వు వెళ్ళి నీ భర్తతో సమాధాన పడదామనే జ్ఞానం నీకు వాక్యాలు తెలిసి ఇన్ని తెలిసి నువ్వే ఆయన మాట మీద విశ్వాసం పెట్టి నువ్వు ఒక అడుగు ముందుకేసి వెళ్ళి నువ్వు వెళ్ళి ఎవరైతే ఈరోజు నువ్వు శత్రువుగా భావిస్తున్నావు ఎవరితో అయితే నువ్వు ఈ రోజు విరోధంగా నీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడలేకపోతే అన్ని తెలిసినా నీకు ఎట్లా ఫలిస్తారు కాబట్టి చూడండి అద్దంలో ఎట్లా ఉన్నావు అట్లానే ఉన్నావు కదా ఇన్ని ప్రార్థనలు పెట్టి వాక్యాలు వింటున్నావు ఎక్కడన్నా నీ జీవితం మారిందా ఎండిపోయిన జీవితమే కదా మూడు జీవితమే కదా ఎక్కడ మారిందరి చిగురిపిస్తుందంటే నువ్వేం చేయలేదు వాటి ప్రకారంగా నువ్వు ప్రవర్తించలేదు కాబట్టి కాబట్టి చూడండి ఇరవై నాలుగో వచనం వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తన నెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా కాబట్టి వస్తున్నావు వాక్యం వింటున్నావు కానీ తర్వాత వెళ్ళిపోతున్నావు యథావిధిగా జీవిస్తున్నావు అన్ని సమస్యలతో పోతున్నావు మళ్ళీ భారం శ్రమ దేవుడి దగ్గరికి వస్తే ఎట్లా ఫలించగలం కదా అబ్రహాము ఫలించిండా లేదా మనమంతా ఎవరు సంతానం అబ్రహాం సంతానమా కాదా చూడండి మనము ఆయన మాట ప్రకారంగా ప్రవర్తించినప్పుడే కదా దేవుడు మోసే నేర్పరచుకున్నాడు మోసే ఆయన మాట వెళ్ళిండు ఐగుప్తి వెళ్ళిండు తర్వాత ఆయన చెప్పిన ప్రకారంగా వెళ్ళితేనే కదా మోసే చేయగలిగిండు నువ్వు ఏమీ వెళ్లకుండా ఆయన మాటలే నీ హృదయంలో లేకుండా మాట ఒక ప్రవర్తన నువ్వు చేయపోతే నువ్వు ఎట్లా పలుస్తావు కాబట్టి వాడు తను చూచుకొని అవతలికి పోయి తా వెంటనే మర్చిపోవును కదా కాబట్టి చూడండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటున్నామంటే మనం ఎట్లా ఉన్నామో అట్లానే ఉన్నాం మనం ఎందుకంటే ఏ మార్పు లేదు మనలో ఎన్ని సంవత్సరాల దేవుళ్ళయినా కానీ ఏ మార్పు లేదు ఫలింపు లేదు ఎందుకంటే ఆయన ఎందు నిలిచి ఉంటేనే మనం ఫలించగలము కదా ఆయన ఎందు నిలిచి ఉండడం ఏంది ముందు ఆయన మాటలు నువ్వు నమ్మాలా ఆ మాటల ప్రకారంగా నువ్వు నడుచుకోవాలా ఆ పాటల ప్రకారంగానే నువ్వు జీవించినప్పుడే నువ్వు ఫలించగలుగుతావు తప్ప ఇంకా వేరే విధంగా నువ్వు ఫలించలేవు చూడండి యాకబు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం ఇరవై జరుగుతున్నావు ఎవడైనా నోటికి కళ్ళమ్మ పెట్టుకొనక మన హృదయమును మోసపరుచుకొనచ్చు బత్తి గలవాడనని అనుకోని వాణి భక్తి వ్యర్థమే కదా వాడి భక్తి వ్యర్థమే కాబట్టి చూడండి భక్తి పైకి రెండో తిమో తిలో మూడులో ఐదులో ఉంది పైకి భక్తి గలవారైండి శక్తిని ఆశ్రయించరంటే చూడండి పైకి ఏమో నోటికి కళ్ళం పెట్టుకోరు నోటికి వస్తే అహంకారమైన మాటలు గర్వం మాటలు కదా చూడండి ఇట్లా నువ్వు నోటికి కళ్ళం పెట్టుకొనకుండా నీ హృదయంలో ఉన్న కఠినతనాన్ని పోగొట్టుకోకుండా ఆ హృదయంలోకి ఈ దేవుని మాటలు నువ్వు పోనీకుండా నువ్వు పైకి భక్తి గలవాడని నేను అనుకుంటే నీ భక్తి వ్యర్థమే కదా వాక్యం ప్రకారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళే ఫలించగలరు గుట్టిగా విన్న వాళ్ళు కూడా వ్యర్థమే ఎందుకంటే గుట్టిగా వింటే నీ ఏం మారినవు ఏం మారినావు వాక్యం మంచిగా ఉంది మంచిగా దేవుడు మాట్లాడి అనుకున్నావు అయిపోయింది మళ్ళీ ఇంకోసారి వస్తావు వింటావు మళ్ళీ అయిపోయింది అంతేగాని ఎప్పుడన్నా నీ జీవితాన్ని ఆ వాక్యం ప్రకారంగా మార్చుకొని ఆ వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించి ముందుకు పోతుంటేనే కదా ఫలింపు వచ్చేది కదా నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి నేను దేవుడు సేవ చేస్తాను అనేకులు రక్షణలోకి వస్తారు అనేకులకి మనం ఇస్తామని అనుకుంటే ను అట్లా అనుకుని అనుకుంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఎక్కడా జరుగుతుంది కదా అది మోసపరుచుకోవడమా కాదా చూడండి అందరికీ అన్ని భారాలు ఉంటాయి అందరికీ అన్ని ఉంటాయి కానీ మన ప్రభు చెప్పింది ఒకటే అన్నిటిని తహించు అన్నిటిని భరిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పిండు కాబట్టి ఆ సహాయం కూడా దేవుడే ఇస్తాడు నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టినప్పుడు కాబట్టి మనం బహుగా ఫలించాలనేదే దేవుని చిత్తం చూడండి ఎందుకో మనకి ఈ ప్రకటన గ్రంథాలు అన్న ద్వారా దేవుడు మనకి ఎన్నో లేదా వాటిని అవన్నీ అవన్నీ చూపించిన దేవుడు మాటలే కదా అవన్నీ అవి మనం పాటించినప్పుడు ఆ మాటలు కూడా అనేకులకు ప్రకటిస్తేనే కదా మనం అనేకులని కదా దేవుళ్ళకి నడిపించగలము మతపరమైన జీవితం కావచ్చు సగం సత్యం సగం ఆబద్ధం నులివెచ్చని జీవితాలు కానీ అసలు దేవుడే ఎరగకుండా నశించిపోయే వాళ్ళం కానీ ఆయన తట్టు తిప్పాలంటే ఈ విన్న మాటలు మనము అవి మనం పాటించి ముందుకు పోవాలా లేదా మనకు మనం మంచిగా ఉంది మంచిగా అనిపించి మనల్ని మన హృదయాలు సంతోషపరచుకొని మనం తర్వాత యధావిధిగా ఉంటే ఆ మాటల శక్తి బయట ఎక్కడ పడుతుంది అది మహిమ పడాలా లేదా దేవుడు ఎందుకు అన్ని మనకి ఇవ్వాలంటే ఆయనకు మహిమ రావాలనే కదా కాబట్టి ఆ మహిమ ఈ రోజు మన ద్వారా దేవుడు పాలించాలని ఆయన మనల్ని మన జీవితాలు ఎట్లా ఉన్ని ఒకప్పుడు నా జీవితం అయితే భయంకరంగా ఉన్నింది కదా అలాంటి జీవితం సరి ఎందుకంటే ఆయనని మహిమ పరచడం కొరకే కదా మన కొరకు మన దేవుడు ఎంత ప్రయాసపడి కదా ఎవరికి ఇవ్వలేని శక్తి బలము జ్ఞానము ఆయన బైబిల్లో ఉన్న ప్రతి మర్మాలు ఎన్ని ఎందుకు దేవుడు మనకి బయలుపరచాలంటే మనం ఆయన మహిమని లోకంలో తీసుకురావాలనే కదా కంటిని మహిమ పరచడమే నా చిత్తం అన్నప్పుడు అదీగా నువ్వు వెళ్ళాలా లేదా కాబట్టి దేవుడు ఈరోజు మనం చెప్తుంది ఒకటే ఆయన ఎందు మనం నిలిచి ఉండాలా మనము ప్రవర్తించాలా మనం ప్రవర్తించాలంటే మనం ముందుకు వెళ్ళాలా కాబట్టి చూడండి ఇక్కడ యాకబు రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో ఈ వచనం ఏంటంటే పద్నాలుగో వచనం లేముందంటే నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా కదా వాక్యం వినివారు మాత్రమే ఉండి వాక్యం ప్రవటించబోతాయి నువ్వు ఎట్లా ఉన్నావు అట్లా ఉంటే నీలో క్రియలు ఎక్కడ ఇక్కడ దేవుడు ఏం క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం ఈరోజు విశ్వాసం కనబరుస్తున్నావు నేను వెళితే మంచిగా అనేకులు రక్షణలో పోతారు అనేకులు దేవుడు చెప్తున్నావు కానీ విశ్వాసం కనబరుస్తున్నావు కానీ క్రియారూపకంగా నువ్వు ఎప్పుడూ ఒక అడుగు ముందుకేసినావు కదా నువ్వు అడుగు ముందుకెళ్ళిపోతే నీకు విశ్వాసము కలదని ను చెప్పిన ఎడల అది నీకు ఏమి ప్రయోజనం కదా నీ శక్తి ప్రభావితం బయటపడాలంటే నువ్వు పోవాలా లేదా కదా చీకటి శక్తులతో నువ్వు పోరాడాలా లేదా నువ్వు పోరాడకుండా నువ్వు విశ్వాసం కనబరిచే దేవుడు నన్ను మంచిగా చేస్తాడని నువ్వు అట్లా జీవిస్తుంటే కానీ నువ్వు ఆయనలో నువ్వు ఫలించగలుగుతున్నావా కాబట్టి చూడండి అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా కాబట్టి పది వచనంలో అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైన దగును చూడండి నీకు అన్ని జ్ఞానమిచ్చి అంత దేవుడు ఇచ్చి అది నువ్వు క్రియల రూపకంగా ను చూపించకపోతే కాబట్టి అది మృతమైపోతుంది కదా చెట్టు అంత కష్టపడి ఆ వ్యవసాయకుడు దాన్ని దున్ని దాన్ని నాటి దాని కొరకు వేచి చూసి చూసి చూసి చూసి ఆ చెట్టుకి ఎంతగానో దాని కొరకు శ్రమించి దాని కొరకు ప్రయాసపడితే ఆ చెట్టు ఫలించకపోతే ఆ వ్యవసాయకుడికి ఏమనిపిస్తుంది చూడండి మృతమా కాదా అంత ప్రయాసపడి ఈరోజు నీకు దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చి జ్ఞానమిచ్చి ఆయన ఆత్మనే నీకు దారాలంగా ఇచ్చి నిన్ను అభిషేకించి అన్ని మరుగైన విషయాలు ఆత్మీయ సత్యాలు నీకు అన్ని అందరికన్నా ఎక్కువగా నీకు తేటగా ఆయన చూపిస్తే అది క్రియల రూపకంగా అది బయటకు కదా అనేకులు ప్రభువులకు వస్తే కదా ఆ క్రియలు నీలో లేకపోతే నువ్వు విశ్వాసం గనబరిస్తే అది ఒట్టిగా ఉండి ఏమైపోతుంది మృతమగతుంది ఎందుకంటే చూడండి ఇక్కడ ఎందుకు దేవుడు చదువుతుండే ఇరవై ఆరో వచనంలో ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము చూడండి మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము కాబట్టి చూడండి వాక్యం వింటే విశ్వాసం వస్తుంది కదా కానీ దాన్ని పాటిస్తేనే నీలో క్రియలు ఈ రోజు నువ్వు వింటున్నావు కానీ పాటించట్లేదు కాబట్టి నీ క్రియలు సరిగా లేవు నువ్వు భార్య భర్తతో ఎక్కడ సమాధాన పడుతున్నావు ఒంటరిగా ఉంటున్నావు ప్రార్థనలు పెట్టించుకుంటున్నావు బలు తీరుచుకుంటున్నావు ఎన్ని చేస్తున్నావు కానీ ఏనాడన్నా ఆయన మాట ప్రకారంగా నువ్వు ఒక్కసారన్నా ప్రవర్తించి నువ్వు క్రియగా కనపరిచినావా కాబట్టి ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావో నీ భర్త అట్లానే ఉన్నాడో నీ భార్య అట్లనే ఉన్నారు నీ పిల్లలు ఎట్లా ఉన్నారో నీ భార్య అందరూ అట్లనే ఉన్నారు కానీ ఎక్కడ ఎవరిలో మార్పులు లేదు ఎందుకంటే నువ్వు ఆ రీతిగా విశ్వాసం పెట్టి ప్రార్థించినావు కానీ ఆ క్రియల రూపకంగా నువ్వు వెళ్ళట్లేదు పుట్టి వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రవర్తించడం అంటే ఎప్పుడైతే నువ్వు వాక్య ప్రవర్తిస్తావో అప్పుడే నీలో నుంచి క్రియలు బయటకు వస్తాయి అబ్రహము చూడండి అన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చాడు తర్వాత లేక లేక బిడ్డనిచ్చినా ఆ దేవుడు అడిగినప్పుడు ఆ బిడ్డని ఇవ్వడానికి చూడండి అబ్రహా విశ్వాసం పెట్టిండు క్రియా కనపరిచిండు కాబట్టి దేవుడు అబ్రహాంని ఆయనకి నీతిగా ఎంచబడి చూడండి అబ్రహాంను దీవించి ఆశీర్దిస్తే అబ్రహాము బహుగా ఫలించలేదా లేదా ఇప్పటి మనం కూడా అబ్రహాం సంతానమా కదా అప్పటి నుంచి ఇప్పటి మనల్ని ఆయన కాపాడుతుందా లేదా ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి కదా అబ్రహాం ఆ రీతిగా క్రియలు కనపరిస్తే మనలో ఎక్కడ ఉంది ఆ క్రియలు కాబట్టి చూడండి యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిది లోచనంలో అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలు ఉన్నాయి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబరుస్తావు కదా నీలో క్రియలు ఉండాలా విశ్వాసం ఉండాలా ఇవి రెండు ఉన్నప్పుడే నువ్వు ఫలిస్తావు అది ఎట్లా బావుగా ఫలిస్తావు ఉట్టి విశ్వాసం కనబరుస్తున్నా నువ్వే అర్థమే కదా కాబట్టి దేవుడు చూడండి దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు కదా మనమంతా దేవుడు ఆయననే నేను నమ్ముతున్నాము అలాగు నమ్ముటా మంచిదే దయ్యాలను కూడా నమ్మి ఒనుకుచున్నవి దయ్యాలు కదా సేనా దయ్యం భయపడుతూ వచ్చి చూడండి దయ్యాలు అన్నీ నమ్ముతున్నాయి దేవుడు ఆయననే ఆయన తలుచుకుంటే మనము ఆయన ఎక్కడికైనా త్రోసివేయగలని కూడా అవి కూడా తెలుసుకుంటున్నాయి ఈరోజు నువ్వు అది నమ్మినావు కానీ వాటికి నీకు మనకి తేడా ఉండాలా లేదా దయ్యాలకి మనకి కదా కాబట్టి చూడండి క్రియలు లేని విశ్వాసము వ్యర్థమే ఎంతగా వాక్యం విన్నా కానీ ప్రకటించినా కానీ మనం ఆ వాక్యం విన్న వాక్యము ప్రకటించిన వాక్యము అది మన ప్రకటి దాన్ని ప్రవర్తించేటప్పుడు కానీ మనం లేకపోతే అది వ్యర్థమే కాబట్టి చూడండి ఇక్కడ ఏముందంటే రెండో వచనంలో ఇరవై అధ్యాయ యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనంలో వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనుకూరుచున్నావా ప్రాణంలో లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము ఎందుకు యాకోబు చూడండి ఆయన శిష్యుడే కదా యాకోబు ఆయన ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తుండంటే ఈ క్రియల ప్రకారంగానే కదా దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడుగా నువ్వు పరిశుద్ధుడుగా ఎంచబడేది నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఇష్టానుసారంగా చూపిస్తే నువ్వు పరిశుద్ధుడు అవుతావు కదా నువ్వు నీతిమంతుడు అవుతావు దేవుని నమ్ముకొని ఆయన మాటల ప్రకారంగా నువ్వు నడుచుకొని ప్రవర్తించినప్పుడే కదా నీలో క్రియలు మంచిగా ఉండేది కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తుండే పైకి బత్తే గాని లోపల శక్తి లేదంటే లోపల శక్తి రావాలన్నా లోపల నుంచి క్రియలు రావాలన్నా ఈ వాక్యం నీ హృదయంలో నాటబడినప్పుడే కాబట్టి ఉట్టిగా వింటే ఏ మాత్రం అది వ్యర్థమే నీ మనసుకు తేలికగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆ దినం వరకి తర్వాత యథావిధిగా జీవిస్తావు మళ్ళీ ఏదో వస్తావు అంతే అది నీకు ఏ మాత్రము ఆశించదు ఆయన మనందరినీ ఫలించమన్నాడు అప్పుడే మీరు నా శిష్యుల గుదురు అన్నాడు దేవుడు కదా ఆయన శిష్యులు ఫలించలేదా వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డారు ఎంతమంది చూడండి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని ఎక్కడ ఈ లోకం ఇక్కడ మనము ఈ జీవం గల దేవుణ్ణి వాక్యాన్ని ధ్యానించుతున్నామంటే ఆ రోజు వాళ్ళు ప్రయాసపడి బహుగా ఫలిస్తేనే కదా ఈ రోజు ఈ జీవం మనం తెలుసుకొని మనం కూడా ఆయనని ప్రకటించగలుగుతున్నాం ఆయన నామాన్ని లోకంలో చాటి అంటే ఆ రోజు వాళ్ళు ఎవరు ప్రయాస ఈ రోజు ఉండేదా ఇప్పుడు నువ్వు ప్రయాసపడితే కదా అది లేని వాళ్ళకి అందుకే కదా ప్రభు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమన్నాడు కదా ఆ వాక్యము ప్రకటించమన్నాడని మనం విశ్వాసం పెడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రకటించే రాగా మన నుంచి క్రియలు వస్తున్నాయా కాబట్టి చూడండి నువ్వు క్రియలు కనపరచకపోతే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచ్చినము మరియు గొప్ప వారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట నేను చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథములు ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి కాబట్టి ఈ రోజు నువ్వు ప్రభు దృష్టికి నిష్కలంకుడిగా ఉండాలన్నా కదా కలంకుడుగా నిష్కలంకుడిగా ఉండాలన్నా నిందారహితుడిగా ఉండాలన్నా కదా నువ్వు ఎట్లా ఉండాలి ఆయన దృష్టి నీ క్రియలు మంచిగా ఉండాల ఉట్టి పైకి భక్తి కనబరిచినావు కానీ ఆయన శక్తిని వాడలేకపోతున్నావు విట్టుగా వాక్యం వింటున్నావు విశ్వాసం చూపిస్తున్నావు కానీ నీలో నుంచి ఏం రాలేదు క్రీలు రాలంటే నీలో ప్రవర్తనలో కానీ నీలో ఏ మార్పు లేదు ఎందుకంటే నీ జీవితం ఎట్లా ఉంది ఎట్లా ఉన్న జీవితం అట్లానే ఉంది ఎందుకంటే నువ్వు వచ్చి నువ్వేం చేసుకుంటున్నావు తెలుసా నిన్ను నువ్వు నిన్ను సమర్థించుకుంటే నువ్వు ఎట్లా ఫలించగలవు కదా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఆయనకి ఉంటే ఆ తీగ ఏమైపోతుంది ఎండిపోతుంది ఎందుకంటే జీవం ఆ తీగలో ఉంది ఆ చెట్టులో ఉంది కదా ఆ చెట్టు ఎవరు మన ప్రభావ కదా ఆ చెట్టులో ఉన్నంత కాలమే మనలో జీవం కాబట్టి చూడండి మన క్రియల చొప్పునే మనకు తీర్పు నీ విశ్వాసాన్ని బట్టి కాదు అది మనం జ్ఞాపకం చేసుకోవాలా క్రైస్తవులమైన మనము దేవుణ్ణి నమ్ముకున్న మనము నీ క్రియలు ఎట్లా ఉండాల అప్పుడే నీకు తీర్పు ఇది లేకుండా నువ్వు ఎంత భక్తి పరులాగా ఎంత విశ్వాసం పెట్టి ఎంతగా ప్రకటించినా కానీ చూడండి నీ క్రియలు ఆయన దృష్టికి మంచిగా లేకపోతే ఆ గ్రంథంలో నీ పేరు లేకపోతే నీ పరిస్థితి ఏంది కాబట్టి ఎవ నీ జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును కదా చూడండి ఇంతగా చూసినాం ఏమని మనుషులంతా ఏం చేస్తారని చెప్పినాం మనము ఉంది ఇక్కడ యోహను రాసిన పత్రికలో సువార్తలో పదిహేను అధ్యాయ ఆరో వచనంలో ఎవడైనా నా ఎందు నిలిచి ఎండని వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతను అవి కాలిపోవును ఇప్పుడు దేవుడు ప్రకటన గ్రంథంలో మనకేం చెబుతుడు నీ ఆ జీవగ్రంథంలో నీ పేరు కనకడపోతే ఏమంటుండు అగ్నిగొండంలో పడవేయబడును కదా ఈ రోజు నీ తీగ ఎట్లా ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావా లేదంటే అగ్నిగొండంలో పడవేయడానికి ఆశపడుతున్నావా నిన్ను నువ్వే సరిచేసుకోవాలి ఎందుకంటే ఇది ఆత్మీయ దేవునితో పోరాడే జీవితం ఇది మోసపుచ్చుకుంటూ సమర్థించుకుంటూ మనల్ని మనల్ని స్వబుద్ధిని మన సొంత ఆలోచనలు వేసుకొని ఏదో వెనకేసుకుంటా పోయితే మనల్ని మనమే మోసం చేసుకోవడం కాకపోతే ఏంది మనమే మన తీగను తీసుకొని పోయి ఎక్కడ అగ్నిలో వేస్తే ఎంత ఆయన నిత్య జీవం నీలో ఉంటే పని ఎంత మనిషైనా ఆరు అడుగులు ఉండని పది అడుగులు ఉండని ఎంత అందగాడైనా ఎంత శరీరం ఉన్నా కానీ ఆ మనిషిలో జీవం లేకపోతే అది వ్యర్థమా కాదా కదా ఈరోజు నువ్వు ఎంత విశ్వాసుడే కానీ ఆయన శక్తి లేకపోతే వ్యర్థమా కదా ఆయన శక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా నీలో నుంచి క్రియలు బయటకు వచ్చినప్పుడే ఆ శక్తి ఆశ్రయించగలవు దానిని పొందగలవు పుట్టి విశ్వాసం పెడితే కదా అది ఎవరికి వ్యర్థమే కదా నిన్ను నిన్నే కాపాడలేకపోతుంది ఎందుకంటే నేను నిన్నే అగ్నిగుందంలో పడవేసేలాగా చేస్తుంటే నువ్వు ఎట్లా రక్షణలోకి నడిపించగలవు అనేకులను శిష్యులు చేయగలవు వీళ్ళందరూ నరకంలో పోకూడదనే కదా మన ప్రయాసము కదా కాబట్టి ఈ రోజు నీకే ఆ పరిస్థితి అగ్నిగుండంలో పోయే పరిస్థితి ఉంటే నువ్వు అనేకులను అక్కడికి పోలేకుండా ఎక్కడ చేయగలవు నీకే రక్షణ లేనప్పుడు కాబట్టి చూడండి దేవుళ్ళు మనం మహుగా పలించాలా ఆయనలో పలించాలంటే ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన మన పట్ల ఏదైతే చిత్తము కలిగి ఉన్నాడో ఏదైతే ఆయన మన మీద ఈ రోజు కలిగి ఉన్నాడో అది నువ్వు నెరవేర్చాలా ఆ రీతిగా నువ్వు ముందుకేయాల అబ్రహాముని ఆయన కలిగి ఉన్నాడు ఆయన చిత్తము అబ్రహాము వెనక ముందు చెప్పకుండా వచ్చేసి ఆయన దగ్గరికి ఏలియా కూడా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది భోజనం దినంటే వెనక ముందు వేయలేదు శక్తికి మించిన ప్రయాణము వెళ్ళిండు నలభై రోజులు ఎట్లా పోయిండో లేదంటే జీవాహారము నేనే నా యొక్కకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొనడు ఏ మాత్రము దప్పికొనడు కదా ప్రభు మనుషుడు ఎందుకు రొట్టె కాదు నా నోటి మాటల వల్ల బ్రతుకుతున్నంటే అందులో ఏముంది కదా జీవం ఉందా లేదా జీవం ఏం చేస్తుంది బ్రతికిస్తుంది కాబట్టి ఏలియా కూడా నలభై దినాలు తినకపోయినా బ్రతకగలియండు అబ్రాహ్మ కూడా అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చినా గొప్పగా అయ్యిండు ఎందుకంటే దేవుడి మాటలో ఉంటే మన హృదయంలో జీవం ఉంటుంది అప్పుడే మనం బహుగా ఫలించగలము అప్పుడే ఆయన మన పట్ల కలిగిన చిత్తం ఏందో ఆ క్రియలు ఏందో మనం కనబరచగలం ఉట్టి భక్తిగా ఉండి ఉట్టిగా ప్రార్థన చేసుకొని నువ్వు నిన్ను నువ్వు మోసపరుచుకుంటుంటే ఎంతకాలం నువ్వు అట్లా మోసపడతావు ఎప్పుడున్న స్థితిలో అట్లేనే ఉండిపోతావు కానీ నీలో ఏ మాత్రం అభివృద్ధి ఉండదు మనం వాక్యం ప్రకటించే దాంట్లో అభివృద్ధి ఉండదు మన సేవలో అభివృద్ధి ఉండదు కుటుంబంలో అభివృద్ధి ఉండదు ఏటిలో అభివృద్ధి ఉండదు ఎందుకంటే ఆయన ఎందు నిలిచి ఉంటేనే మన ఎందు ఆయన నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు దేవుడు కాబట్టి ఈ రోజు నువ్వు ఫలించాలంటే ఆయన ఎందు నిలిచి ఉండాలా ఆయన నీ పట్ల నా పట్ల మన పట్ల ఏదైతే ఆయన చిత్తము కలిగి ఉండో అది నువ్వు చేతాలా అంటే ఆయనని నువ్వు మహిమ పరచాలా అదే నువ్వు బహుగా ఫలించడం మనమంతా బహుగా ఫలించడం అంటే అదే అందుకే చూడండి ఈ కరోనాల నుంచి అన్నిటి నుంచి మనల్ని కాపాడుకుంటుండే ఆయన ఎందుకంటే రేపటి దినాన మనం బహుగా ఫలించాలా లేదా బలహీనం అయిపోయి చూడండి ఎట్లా అయిపోతాయి మనుషులు అలాంటి వాళ్ళని నువ్వు స్వస్థపరచాలా వాళ్ళని లేపాలా వాళ్ళ పాపాలు ఒప్పియాలా వాళ్ళకి రక్షణ రక్షణ ఇవ్వాలా ఇదంతా ఆయన చిత్తమ్ము మన పట్ల ఉంది కాబట్టి మనం ఫలించాలా కాబట్టి ఆయన ఎందు మనం నిలిచి ఉండాలా మన విశ్వాసము గనపరిసి ఆ విశ్వాసము ఖర్తైన ఆయన వైపు కొనసాగించి ముందుకు పొమ్మన్నాడు దేవుడు ఓపికతో ఓర్పుతో సహనంతో పొమ్మన్నాడు పుట్టి విశ్వాసం పెట్టి అక్కడ ఆగిపోమ్మని చెప్పలేదు మనకు ఒక ఉంది దాంట్లో మీరు ఎంత గణమో ఓపికతో ఓర్పుతో ఎందుకంటే ఓపిక ఓర్పు సహనం లేకపోతే మనలో ఈ లోక గుణగాలు బయటపడతాయి కాబట్టే ప్రభు మనకు ఆ మాట చెప్పిండు నన్ను చూస్తే మీకు విశ్వాసం వస్తుంది నన్ను చూసి భరిగెడితే నేను ఈ లోకాన్ని ఎట్లా అయితే జయించినానో అన్నిటిని సహించి భరించి కదా తో పాటు ఉన్న శిష్యుడు కూడా మోసపరిచినా కూడా ఆయన సహించిండా లేదా అన్నిటిని భరించి అన్నిటిని ధరించి నేను ఎట్లా అయితే ఈ లోకంలో నేను పర్ఫెక్ట్ గా నా తండ్రి చిత్తం అంటే ఆయన చిత్తమే నెరవేర్చి నేను పోయినాను ఇప్పుడు మీరు కూడా కదా జయించగలరు లోకాన్ని ఎప్పుడంటే నన్ను చూస్తే మీకు విశ్వాసం వస్తుంది నన్ను చూసి పరిగెత్తినప్పుడు నాలో ఉన్న క్రియలు మీలో కనపడతాయి అప్పుడే మీరు బహుగా ఫలిస్తారు అప్పుడే ఈ లోకాన్ని జయించగలం కాబట్టి చూడండి వాక్యం విన్నా మనము ఎప్పుడు మోసపరుచుకోవద్దు ఆయన చెప్పింది ఒకటే మనం వెళ్ళి ఉరమాలా వెళ్ళి ప్రకటించాలా అలాగే మనకిచ్చిన ఇంట్లో భారం కానీ అన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళాలా కదా అన్ని విషయాల్లో మనం అభివృద్ధి పొందుటే దేవుని చిత్తం కదా కాబట్టి అన్నింటిలో నువ్వు అభివృద్ధి పొందాలా దేవుని చిత్తం అంటే నీకు ఎవరి సహాయం కావాలా దేవుని సహాయం కావాలా నీ స్వబుద్ధిని మన మన జ్ఞానం ఆధారం చేసుకుంటే ఎట్లా అన్నిట్లో మనం ఏదో ఒక దాంట్లో లోపం కనిపిస్తుంది ఈ దినం నీలో లోపం నాలో లోపం మనలో లోపం కనిపించకుండా ఉండకూడదంటే నువ్వు దేవుని సహాయం తీసుకుంటేనే ఎందుకంటే ఈ లోకాన్ని ఆయన జయించండు మనము కూడా జయిస్తాం మనం ఎప్పుడైతే లోకాన్ని జయిస్తే మన తండ్రి మహిమ పరచబడతాడు కదా అప్పుడే మనం దేవుని చిత్తం నెరవేర్చిన వారి మాత్రం కాబట్టి ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలా ఏమైనా కానీ మన ప్రభు పట్ల మనకి ఏ ఉన్నా కానీ మనం ఒప్పుకోవాలా ఇంకా ఒప్పుకోకపోతే నువ్వు ఇంకా నశించిపోతే ఎండిపోతే ఏమైనా అర్థం ఉంటుందా నువ్వు ఒప్పుకున్నప్పుడే ఆ నిత్య జీవం రాగలదు కదా అప్పుడే ఎండిపోయిన నీ జీవము కదా మాడిపోయిన మన జీవితాల్లో మళ్ళీ చిగురి మూడిపోయిన జీవితాల్లో చిగురింపు రావాలంటే ఈ జీవం రావాలా నేల ఎండిపోతే ఆ నేలకి వర్షం వచ్చి అది రావాలి కదా కాబట్టి కాబట్టి ఈ రోజు మనం ఎండిపోయినా ఎట్లా ఉన్నా ఎప్పుడైతే ఏ సమస్యలతో మనం ఉన్నా మన ఏ బలహీనత ఉన్నా కానీ ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుని ఎదుట ఆయననే సహాయకుడు ఎందుకంటే ఆయననే నమ్మదగిన దేవుడు మనల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి మనల్ని విడిపించి కాపాడి ఈ లోకాన్ని జయించగలిగేది ఆయననే కాబట్టి ఆయన సహాయం తీసుకోవాలా మనం ఆయన పట్ల ఆయాసకరంగా ఉంటే మనము ధైర్యంగా ఒప్పుకోవాలా కదా ధైర్యంగా పాపం చేస్తున్నప్పుడు ధైర్యంగా ఆయన ఎదుట పాపం ఒప్పుకోవడానికి ఏం సిగ్గు కదా కాబట్టి చాలా మంది సిగ్గుపడుతుంటారు నేనైతే ఎక్కడ సిగ్గుపడంను నేను ఏ వాక్యం చెప్పినా ఒకవేళ అది నాకుంటే నేను ధైర్యంగా నేను నన్ను క్షమించు ప్రభావాన్ని అడుగుతా ఎందుకు మహమాట పడాలా సిగ్గుపడాలా కదా పాపం చేసినప్పుడు నేను సిగ్గు ఆ పాపము ఆ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం వచ్చినప్పుడు మారు మనసు కలిగినప్పుడు ధైర్యంగా ఆ తప్పు ఒప్పుడానికి ఎందుకు సిగ్గు కదా కాబట్టి చూడండి నా బిడ్డలు ఎప్పుడూ సిగ్గుపడరు అన్నాడు దేవుడు కాబట్టి మనం ఆ రీతిగా ముందుకు వేయాలా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవాన్ని వందనాలు ప్రభా నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా అవును ప్రభ నీ నుండి వేరైతే ఏ తీగా పలించదు అవి ఎండిపోతాయి అన్న నీలో పలించినప్పుడే నీ జీవం మాలో ఉంటుంది అది మాకు సమృద్ధిగా ఉంటుంది ప్రభా లేకపోతే మా జీవితాలు ఎండిపోయిన జీవితా లాగా అయిపోతాయి కాబట్టి ప్రభ మేము భక్తి కనపరచాలా ఆ భక్తితో పాటు శక్తిని కూడా మేము ఆశ్రయించాలా అలాగే విశ్వాసము కనపరచాలా అలాగే మేము క్రియలు కూడా మేము కనపరచాలా ప్రభా వాక్యం వినాలా అది ఆ వాక్యాన్ని మేము పాటించాలా ప్రభా ప్రకటించాలా కాబట్టి ఈ ప్రభా ఇది రెండంచులో వాడిగల అడ్గాం ప్రభా చెబుతున్నా నాకు వర్తిస్తుంది వినే వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి నాలో నీ పట్ల ఏమైనా ఆయాసకరంగా ఉంటే నాలో ఏమైనా క్రియలు నీకు నాయనా తండ్రి ఇదనం నీకు నాకు దూరాన్ని కలగ ఉంటే నన్ను క్షమించమని ప్రాధాయపడుతున్నాను ప్రభా ఎందుకంటే ప్రభా తండ్రి నిన్ను మహిమ పరచాలా ప్రభా కాబట్టి నిన్ను మహిమ పరిస్తే ప్రభా ఈ లోకంలో అనేకులు ప్రభా నైనా రకరకాల రోగాలతో దయ్యాలతో రకరకాల సమస్యలతో బంధకాలతో నైనా చిక్కుకుని ఉన్నారు ప్రభా అనేకులు రోగ్రస్తులై ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ వాటి నుంచి విడిపించాలా ప్రభా జీవం గల దేవుడు నీ వైపు మేము నడిపించాలా ప్రభా ఆ దినం మోసే ప్రభ ఐగుప్తు నుంచి నాయన ఆ బానిస ప్రజలను ఎట్లాగైతే ప్రభాయన నీ దగ్గర నడిపించండు ఈ రోజు పాపంలో బానిసత్వంలో ఉన్న ఆ బానిసత్వం నుంచి విడుదలిచ్చి నాయన నీ దగ్గరికి మేము నడిపించాలా కాబట్టి మోసేలాగా మేము జీవించాలా ప్రభా కాబట్టి మోసే అన్ని విషయాల్లో ప్రభా మీ సహాయం తీసుకున్నాడు ప్రభా ఎక్కడ తన సొంత జ్ఞానం వాడలేదు ప్రభా ప్రతి చోట నాయన మీకు మహిమకరంగా తీసుకొచ్చిండు మిమ్మ మహిమ పరిచండు కాబట్టి ఈ రోజు మేము కూడా నీ సహాయం తీసుకోవాలా ప్రభ మా సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత జ్ఞానము అన్ని కొట్టివేయండి ప్రభా ఈ ఈ సొంత ఆలోచనలు సొంత తలంపులు తండ్రి ఒక ఇంటిక కూడా రాల్చలేవు ప్రభా ఎందుకంటే వాటిలో ఏ శక్తి ఉండదు ప్రభా నీ దగ్గరనే శక్తి ఉంది ప్రభ నీ మాటలే ప్రభ సమస్తమును సాధ్యం చేయగలవి రోగులను స్వస్థపరిచేది నీ మాటలే దయ్యాలు వెళ్ళగొట్టేది నీ మాటలే జీవం ఇచ్చేది నీ మాటలే తండ్రి లేపేది అన్నిటిని లేపేది నీ మాటలే ప్రభ ఆ మాటలే మా నోటి ద్వారా రావాలా కానీ మా సొంత ఆలోచనలు సొంత తలంపులు మా సొంత ప్రవర్తనలు అన్నిటిని కొట్టివేసి ఎక్కడికి వెళ్ళినా కానీ క్రీస్తు మాలో నిన్ను చూడాలా ప్రభ మేము మమ్మల్ని నీలో చూడాలా ప్రభ ఆ రీతిగా మేము అన్నిటిలో మా నడవడికి అంతటిలో మేము ఆ రీతిగా ఉండాలా ప్రభ మమ్మల్ని చూస్తే నిజంగా ప్రభు నీలో ఉన్నాడన్నట్టు చూడాలా ప్రభ అలా మేము తయారవ్వాలా ప్రభ అలా తయారవ్వాలంటే వాక్యం ప్రకారంగా మేము ప్రవర్తించినప్పుడు క్రియలు కనబరిచినప్పుడే ప్రభ కాబట్టి ఆ రీతిగా మమ్మల్ని నడిపించి మీ సహాయం చేత మీ కృపచేత ఆయన ముందుకి నడిపించమని ఫలించేలాగున మీరే నాయన చేయమని ప్రార్థిస్తూ నదిరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఒక్కొక్కరిగా ప్రార్థన చేయండి ప్రార్థన చేశారు సూత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహనతులకు తండ్రి మహిమ స్వరూపకు దేవానికి వందలేసయ్య అబ్రహాం విశాఖ యాక గొప్ప దేవన తండ్రి ఈ గడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ందరినీ సురక్షితంగా మీ కృపలు పాత్ర పచ్చుకున్నారనైనా మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టిన ప్రవా దివారాలు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించిన తండ్రి నీకే వందాలి సయ్యా నీకే సతులు స్తోతలు గొప్ప దేవ మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని సమస్త మీరు మాకు అనుగరించారు దాన్ని వందాలి సయ్యా నీకే కోట్ల కోట్ల అధికృతలు ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకోవడం అయినా సమస్త ఘనత మహిమ నీకే కలుగులుగా కాహాలయ్యా నా ప్రభావం తండ్రి మధ్య కనసంలో ప్రభావ మీ వాక్యం మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ నీకు వందాలి సయ్యా మీలో ఉండి మీ బావుగా ఫలించాల ప్రభావ ఫలించిన ప్రతి పీగాని తీసుపారేస్తున్నారు కాబట్టి నైనా ప్రతి దశలో ప్రభావం మేము ఫలించ వారి లాగా ఉండాలి మీ ఫలాన్ని మేము అనేక ఇచ్చేవారులాగా ఉండాలా అలాంటి సేవలు మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన మీకు నూతనమైన పర్షదాత్తున చేయండి ప్రతి చోట మీకు మమ్మల్ని శాసన పెట్టుకున్న నాకు వందాలి సయ్యా నా దేవ నా ప్రభావానికి వంద మేము ఉంటుంది బహుశ్రమల కాలం ఈ శ్రమల కాలంలో ఎట్లా జీవించాలా ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలో మీరే మాకు మార్గం చూపించి నడిపించండి ప్రతి దశలోనైనా మీకు విధేత చూపించాలా మీందు వినయ్యక్తులు కలిగి ప్రీతికరమైన మీ సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందాలి సయ్యా మీరు అక్కడ బాగు తొరుగుంది ప్రభావ నైనా ఏసు ప్రభా ఈ లోకంలో ఎంతో మంది ప్రభావ ఆయన స్వార్థ ప్రకటించిన గ్రామాలు ఉన్నాయి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ప్రభావ అందరికీ మేము స్వార్థ ప్రకటించాల ప్రభావ మీ ప్రేమను మేము చూపించాలా మనుషులకైనా అలాంటి సేవా చిత్తము నడిపించమని ప్రాదిష్టమైన పది దశలనైనా మీకు మహమకంగా మేము జీవించాలా ఓ ప్రభావితి చూపించినైనా మీ చిత్తాన్ని నెరవేర్చే వారిలో ఉండాలి ప్రభావ గొప్ప దేవాలంటే సేవలు మమ్మల్ని అందరూ నడించమని ప్రాద్ష్టమైన పది దశలో మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా యథార్థంగా జీవించాల ప్రభావ గొప్ప దేవాలంటే సేవలు మనం నడిపించమని ప్రాదిష్టమైన ఓ ప్రభావ మీ నీతి సత్యాన్ని మేము అనేక ధైర్యంగా మేము ప్రకటించాలా అంటే బిడల్గా మమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టమైన గొప్ప దీవ ఎస్ అయ్యా ప్రతి దశలోనైనా మీ ప్రేమను మేము మనుషులు చూపించే ఉండాల ప్రవాహ ఎందుకంటే లోకమంత ప్రవా అనేకులు ప్రేమ చలారిపోయింది ప్రభావ మనుషుల్లో ప్రవా దేశము కోపము అంత ప్రవ భయంకరంగా తాండవీస్తుందనైనా కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటున్న మేం ప్రవా మీ ప్రేమను వాళ్ళకి ఏ రీతి మేము చూపించాలా అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగరించమని ప్రాధిష్టం మీ మేము పరిచర్ చేయాల మీలాగా జీవించాలి దశలో మీకు విదేతగా జీవించాల ప్రభావా క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి ప్రవా అలాంటి జీవితం మాకు అనుగించండి ప్రభావా హృదయాలను ప్రవా సరిజమని ప్రాదిష్టం అయినా గొప్ప దేవ ప్రతి దశలో మీకు మా హృదయంలో చోటు ఉండాల ప్రభావాయినాయ్యా ఎందుకంటే మేము మీ బిడ్డలో మీ రక్తమి మమ్మల్ని కొనుక్కున్నారు కనుక ప్రభావ మేము మీ సొత్తు కనుక ప్రభావ మీ వల్ల జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టం గొప్ప దేవ మా హృదయ పరిస్థితులు అంతా సమస్త మీకు గొప్ప దేవ ఎందుకంటే సమస్త మీరు చూస్తున్నారు ప్రతి హృదయాలు మీరు చూస్తున్న ఈ క్షణం గొప్ప దేవా నీకు వందాలి సయ్య శాస్త్రీల పరిశీలనలు చూస్తున్నారు ప్రావా కాబట్టి ప్రభావా అయినా ఆ రీతి ఉండకుండా ప్రావా ప్రతి దశలో మీకు విజయత చూపించే బిడలుగా మేము ఉండాలి ప్రావా రెండు బిడలుగా మమ్మల్ని తయారు చేయాలని ప్రాదిష్టం నైనా మీరు ఆకటి తొరిగింది ప్రభావా అనేక మీరు సిద్ధపచ్చాడా అనేక చేయాలి వైరస్ బాధ్యతలు అందరినీ స్వస్థపచ్చండి ఆ కలవరి శిల్లలోనైనా మీరు పొందిన గాయల్లో స్వస్థత ఉంది ప్రభావ మత్తిబి తంపుని స్వస్థత అనుగ్రీ మీ కొడుకు తయారు చేయండి వ్యాక్సిన్ బాధ్యతలు కూడా మీరు తాకండి ప్రభావ మీరు స్వస్థపచ్చండి ఆ వ్యాక్సిన్ నుంచి ప్రవ వా కలిగించండి ఇలాంటి అనారోగ్యం రాకుండా ప్రభావ మీరు కాపాడమని ప్రార్థించడం గొప్ప దేవానికి వందలుస్తాయ కే్రూప్లను ప్రదర్శిస్తున్న అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి వాళ్ళ సేవా జీవితంలో ఫలపరితంగా ఇచ్చేయండి ప్రభావా ప్రతి చోట మీ కొరకు పెట్టుకోండి ప్రభావా ప్రార్థనలు మీ కొరకు కనిపెట్టుకున్నాం ప్రభావా గొప్ప తన్ని పాత వందన కాలం కానీ కొత్త నిబంధన కాలం ప్రతి ఒక్కరూ ప్రభావ నైనా మీకు కనిపెట్టుకున్న వాళ్ళే కాబట్టి నైనా మీరు నడిపించినప్పుడు వాళ్ళ రీతిగా ధైర్యం వెళ్లి సాక్ష ప్రకటించిన ఆ రీతిగా మేము కనిపెట్టుకుని ఉండాల ప్రభావ ప్రతి దశలో మీ చిత్తాన్ని నెరవేర్చే ఉండాల ప్రభావ ఇంటి బిడలుగా అలాంటి సేవ చిత్రం నడిపించడం అంత ఆదిష్టమైన నా నా ఏసానికి స్తోత్రమైన ఎంతమంది రాని బిడ్డలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రభావ మీరు ఆస్వాదించండి దీవించండి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాక్షి పెట్టుకున్న ప్రతి దశలో ప్రభావ మేము ఏదైతే చూపించాలా ఏ వస్తువు ప్రభావ అది పరిశుద్ధ స్థానంలో నిలిచింది ప్రభావ ప్రపంచమంతానైనా అది ఏ రీతిగా ఉందనేది ప్రభావ మీరు మాకు చెప్పించినారు కనుక ప్రభావ మనుషుల్లో ఆ రీతికి ఉంది ప్రభావ నీతి ఉన్నాడు పాపి పాపిగానే ఉన్నాడు ప్రభావ కాబట్టినైనా ఇస్తే ప్రభావాలు ఎక్కడ కూడా మార్పు రావట్లేదు ప్రభావ ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా కాబట్టి కాబట్టి ప్రభావ ఆ రీతి మీరు ఉండకుండా మీ నీతిని ప్రకటించే వారి లాగానే కాబట్టి నేను మా సొంత తలంపులు కానీ సొంత జ్ఞానం కానీ ఎక్కడ కూడా మేము వాడదు ప్రవాహ అది మాకు దూరం అని కాక ప్రతి దశలో మీకు మీకు ఏం బయలుపరిచిండో అదే మేము ప్రకటించాలా సన్షీలం ప్రభావ ఏ రీతిగా ప్రవాన తండ్రి వాళ్ళ హృదయాలు మేము అర్థం చేసుకొని మీ వాక్యం ప్రకటించాలా గొప్ప జనాన్ని ఆలాంటి వివేచన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి వివేచన లేకుండా మోసపోయే అవకాశం ఉంటుంది దేవుని బిడ్డలు ఎంతోమంది మోసపోయిన ప్రభావ వాళ్ళ సొంత తలంపులకు చోటించి కాబట్టి మేము ఆ మోసపోకుండా ప్రతి దశలో మీ ఆత్మను మేము చోటించేలాగా మీ తలపుని మేము చోటించేలాగా మేము ముందుకు పోయి బిడ్డలకు మమ్మల్ని తయారు చేయండి ప్రతి చోట ప్రభావము వందనాలు కృతజ్ఞత సర్వాధికారి ప్రభా మరి ప్రభ నీలో ప్రభా మేము నాటబడి ఉండాలి ప్రభా దేవా ప్రభావ ప్రభా కంప్లీట్ గా మీ పైన ఆధారపడి మేము నడుచుకుంటామో ప్రభా అప్పుడే ప్రభా మీరు మా మీరు మంచి ప్రార్థించండి ప్రభా నీకున్నతండి మేము పలించాలా ప్రభా అనేక లైక్ ఒక కుటుంబం ప్రకటించాలి ప్రభా దివా మేము సేవకి వెళ్ళాలా ఇంకా ఎంత మందికి అయితే వాతా ప్రభా మరికందరికి స్వాతంత పడేలాగా సాయం చేయడం ప్రభా దేవాసే ప్రతి ఒక్క బిడ్డ మారు మంచి పొంది రక్షణలోకి రావాలండి దివా ఏసే ప్రభా మనీ అబ్రహాం విషయంలో చూసుకున్నాడు ప్రభా నింద రైతు బ్రతికినాడు ప్రభా అలాంటి జీవితం మేము కూడా బ్రతకాలండి దివా ప్రతి ఒక్కటి కూడా ప్రభా మేము ఆత్మీయంగా ప్రభా నీలో ఉండి మేము నడుచుకోవాలి ప్రభా నీ యొక్క ఆత్మ మాకు నీ యొక్క ఆత్మ మాకు దయచం తండ్రి దేవ వివేక జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభావ యొక్క వివేచన మాకు దయచేంతండి నీకేస్తూ నీకే వండాలి తండ్రి దేవాయసప్రభ మా తలంపులు అన్నింటినీ కొట్టి నీ యొక్క జ్ఞానం చేత మాకు నడిపించే దయచేతండి దేవ మా ప్రవర్తన అంతటి మీ చెప్తున్నా ప్రభాసా మీరే మాలో ఉండి నడిపించండి ప్రభా నీకేస్తున్న తండ్రి దేవాయప్రభ లెక్ట్లు అయితే నీ వైపు మేము చూసి నీ వైపు మేము నడుచుకోవాలి ప్రభా ఆ యొక్క దేవ ఆ రెండు గుంపుల నుంచి బయటికి లాక్కరని ప్రభా దేవాళ్ళు కంప్లీట్ గా ప్రభా నీ పైన ఆధారపడతారు చేయడం ప్రభా దేవా ప్రభావాల ప్రభా సర్వసీలకు నడిపించిన ప్రభా వాళ్ళు విని ప్రభా ప్రతి ఒక్క వాక్యం ప్రభుత్వలకు చెప్పాలా ప్రభా అక్కడే కూర్చొని ఉండదు ప్రభా దేవాస ప్రభా సర్ వాళ్ళు కనెక్ట్ ప్రభా సర్వత ప్రకటించే వారి లాగా తయారు కావాలి ప్రభా ఎవరికి కూడా భయపడద్దు ప్రభా దేవాయించభ నీ యొక్క నోటి మంటలకే ప్రభా భయపడి లోపడి జీవించాలా ప్రభా దేవా మాలో నా అభిదేహత తొలగించే ప్రభా నీకు మేము విదేశం కలిగి మేము దేవా యజప్రభా మాంతరంగమైన పురుషుల కళ్ళను తెరవండి ప్రభా ఆ యొక్క చూపులు మాకు దాచండి ప్రభా అలాంటి కళ్ళు మాకు కూడా ఇవ్వండి ప్రభా దేవా మాకు సహాయపడండి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో ఒకటి ప్రభాని కావాలి ప్రభా మేము ఎటు చూసినా కానీ ప్రభా మేము మోసపోదు ప్రభావా ఇప్పుడు అయితే మీరు మా నివసిస్తారో ప్రభావ అప్పుడు మేము ఎలాంటి విషయంలో మోచుకోవాలి ప్రభా అందుకే మీరు వచ్చి మా రుద్యంలో నివసించండి ప్రభావ దేవాయప్రభ మీరే మాలో ఉండే నడిపించండి ప్రభా దేవా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో ప్రభా మేము వర్దిల్లాల ప్రభా కేసీ యొక్క జ్ఞానంలో మేము వర్దిల్లాల ప్రభా అనే కుటు మేము ప్రకటించాలా మా ద్వారా అద్భుత రాచకాలు జరిగిన ప్రభా ఎలాంటి పరిస్థితులు కూడా ప్రభా మేము గర్వపడడానికి వీలది ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము తగ్గించుకుని నడుచుకునే గుణము మాకు దయచేస్తుంది దీర్ఘశాంతం మాకు ఇవ్వండి ప్రభా యొక్క విశ్వాసంలో ప్రభా మేము చివరి వరకు నిలబడాలి ప్రభావ దేవ నిశ్చితాంతరం మమ్మల్ని నడిపించడం యొక్క రక్షణ ప్రాణికలు ప్రభావ నిలబెట్టండి ప్రభావ మరి యొక్క పరిశుభ్రత గుంపుల ప్రభా మమ్మల్ని ఫీల్ చేసుకొని పెట్టుకోం ప్రభావం మరి యొక్క రాత్రికి మందని సిద్ధపరచుకోమని ఏచుకృసి నామంలో ప్రార్థిస్తుంది స్పత్రం ప్రభావ పరిశుద్ధురాసయ మీకే కృతజ్ఞతలైనా ఐదు రోజులతో సహాయం చేతి నడిపించింది మధ్యాహ్న కాలంలో మీరు మనసు మీ యొక్క స్వరం విధంగా పశ్చిమ ఏసయ్య కృపగల దేవ మహోళతుడ్యంగా మిగుతున్న కాలం ఒక భయంకరమైన కాదు నేను అంతా ఎలా విధిగా అయిపోతుంది అనుకుంటున్న కాలంలో కానీ ఏదైనా సమయంలో జలపల్లి వచ్చి వారందరినీ కొన్ని పోయిన వాక్యాన్ని కాబట్టి నేను మినిమిది ఫలించాలని మా అంతరంగా ఫలించాలి అన్న వాక్యం జ్ఞాపకం తీసుకున్నాను చూపించలేదు మీకు ఎంత మీకే కృతజ్ఞత సమస్య కలత మరి మా ప్రభావంలో మీకే కలిగిన కృపగల తండ్రిన్న కాలంలో తను మళ్ళీ ఏ రీతిగా జీవించాలి ఏ రీతిగా మీ అనేక ప్రకటించాలి మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కష్టం నష్టం నుంచి మాకు తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళికను కొనసాగించుకోవాలి అనే సేపరేట్ మీరు ఆకర్వాడు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి అక్కడ తను మళ్ళీ వ్యాక్సిన్స్ కంపల్సరీ తీసుకోవాలంటున్నారు కదవా లేదంటే ఉద్యోగాలు మానుకోమంటున్నారు పనిచేస్తుంది తల్లి రాజు గవర్నమెంట్ ఏ రీతిగా మృగాన్ని మేము దాని చెట్ల తప్పించుకొని జీవించాలి మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం మీరు క్రిస్త పరిశుద్ధంగా మనం ప్రార్థిస్తున్నాం తల్లి మన ప్రభుత్వ కృప సమాధానం దక్కుంటూ మనందరికీ సదాకాలం చూడండి